సరే అందరికి ప్రైజ్ లాడ్ ఈ పత్రిక వందనాలు ఏమిటని చెప్పుకంటే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ప్రైజ్ లాడ్ మా ముద్ద స్వరాజ్ బ్రదర్ ప్రార్థన చేస్తారు నతరు పాట పాడతారు ప్రార్థన మీరు స్వరాజ్ బ్రదర్ జాన మా ప్రభా ఉదే కాల నుంచి ఇప్పటివరకు కాజు కాపాడు మా ప్రభావ దేవా సమయం మాకు ఇచ్చిన దాన్ని బట్టి వందల స్వోత్రాల దేవా టూ థౌసండ్ ఎపిసోడ్ అయిపోయింది మా ప్రభావం కాచి కాపాడు దేవా మా ప్రభావం కూడా త్వరగా రావాలా మా ప్రభా ప్రతి నెట్వర్క్ నీ ఆధీనంలో ఉంచుకోండి మా ప్రభా ఆధీనంలో ఉంచుకొని ప్రతి నెట్వర్క్స్ మా ప్రభు ఎటువంటి డిస్కనెక్ట్ కాకుండా మీరే సాయండి ప్రతి ఒక్క వాక్యం మా ప్రభా ఇత మా పాటలు చెప్పండి మా ప్రభావం పాటలు మీరే యోగ్యో మా ప్రభా ఆరాధనకు యోగ్యుడు మా ప్రభా గుం మాకు దయచేసి క్రీష్ ఆదరించే అంత వరకు మీరే మాతో ఉండి మాట్లాడారు మా ప్రభా పాటలో ప్రార్థనలో దేవ వాక్యంలో దేవ మా విజ్ఞాపన ప్రార్థనలో ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం చేయండి మా ప్రభా రకమైన దీవున కుమరించండి మా ప్రభా ఇక్కడ ప్రతి ఒక్క వీడియోని పేరు పేరు ఆశించండి దేవాళ్ళు హృదయవాచని తీర్చండి మా ప్రభావిత మీరే సాయం దాచండి దేవా జీవించడానికి సాయం దాయించండి దేవా ప్రతి ఒక్క ఈ రోజు వాడుకున్న బట్టి నీకు వంద సూత్రాలు దేవాడినా దీవెన కుమరించి మీరే సాయం చేస్తారని ఆధీనం అంతవరకు మీ ఆధీనం ఉంటారని ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతున్న ఈస్ట్ పేట వేడుకొని తండ్రి ఆ పాట పాడతారు ప్రైజ్ లో ప్రైజ్ రాడ్ అందరికి ప్రైజ్ రాడ్ తర్వాత మీరు పాట పాడండి దేవుని మహిమ పరుస్తూ పాట పాట పాడుకుందాం వంద వరాలు పంచే నిగుణ సంপন্নతతో వందనలు వందనాలు వరాలు పంచే నిగుణ సంপন্নతతో నీ తగశీలతతో నీ వశమైతిని తి కానీయుడా నాయ్యా నీ త్యాగశీలతకోవశ మైథిని అతికాక్షణీయుడా వందనాలు వందనాలు పంచే నీ గుణ సంపన్న తొందనాలు వందలు paralu panchei de gun sampanna tato ih lok tananidulanni shashvata mokavane eri ithini ih lok tananidulanni శాశ్వతీ ఆత్మీయ ఐశ్వర్యం పొందుట తొరకే ఉపదేశ క్రమం ఒకటి మా కీర్చివే ఆత్మీయ ఐశ్వర్యం పొందుట తొరకే ఉపదేశ క్రమం ఒకటి మా వందనాలు వందనాలు పంచే Shri Guna Sampanthakur Ondhanaloo Ondhanaloo Paralupanchi Shri Guna Sampanthakur త్యాగశీల తపనివశ మైథిని అధికాక్షణీయుడాయే సయ్యా నీ త్యాగశీల తపూనివశ మైథిని అచి కాక్షణీయుడా వందలు వందలు పంచే ఏ గుణ సంపన్న యజమాను దాని వైపు దాసుడనైనా కన్నులే సగా యజమాను దాని వైపు దాసునాని కన్నులే సగా యాజక వస్త్రములతో నన్నలంకరించి యాజక వస్త్రములతో నన్నలంకరించి పిలుపునో స్థిర పరచితివీ తాజక వస్త్రములతో నన్ను అలంకరించి వందనాలు వందనాలు వరాలు పన్నచే నీ గుందం అన్న వందనాలు వందనాలు paralu panche ee smasantam satoh akentahuleni tamanaatvame nisantamo akentamohleni amaratvamnisam samo divarasasvako akulanniyo divarasasvako akulanniyo ni aadyanu nerave sagdayakee sitivi vandanalu vandanalu वरालु पंचे दी पुना संपन्न सतो वरालु वंदनालु वरालु पंचे दी पुना संपन्न सतो की क्या शीलत तो नी वशमैते అతి కాక్షణీయుడాయ్యాగశీల తో నీవశ మైథిని అతికాక్షణీయుడాయే పరాలు పంచే నీగుణ సంపందో వందలు వందనాలు మన మధ్యలా రాయల్ బ్రదర్ మనకు వాక్యం అందిస్తాడు బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్ బ్రైజ్ లాడ్ బ్రదర్ అందరికి మన ప్రభువులు రక్షకుడైనా మీరు వాక్యం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ వందనాలు దేవుని వాక్యం దయనించక ముందు కొంతసేపు మనం ప్రార్థన సమయం గడుపుదాం పరిశుద్ధుల తండ్రి కృపామేడ జీవం గల దేవ ఇసు ప్రభానికి ఎంతో వందనైనా ఇన్నా నిరంతరం విక్రీతికున్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధుని దేవానికి స్తులు సోతాలు అర్పించుకుంటున్నైనా నా దేవ నా ప్రభావ ఈ గడిచిన కాలం అంతనైనా మమ్మల్ని అందరినీ సులిష్ణంగా మీ కృపలు మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకున్నారు ప్రభావి దివరాత్రులు మమ్మల్ని ఆశ్చి కాపాడినైనా ఇక నూతన దినం మాకు అనుగరించడం ఎంతో వందనాలు ఈ సాయంకాల సమయంలో అయినా మీ వాక్యం ధరించబోతుండగా మీకు పరిశుధాత్మ నడిపింపు మధ్య ఇచ్చినైనా ఈ సహాయం మాకు అనుగరించమని మా ప్రాణాత్మ శరీరంలోనైనా సంపూర్ణంగా సజీవయాగంగా సమర్పించుకుంటుండగా అయినా మమ్మల్ని సంపూర్ణ పరచండి పరిశుద్ధపరచండి మీ నూతనమైన కృప నూతన అభిషేకం ఒక ఇచ్చండి మీరు మాతో మాట్లాడండి మీ ఆత్మ ద్వారా సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుధన మమ్మల్ని ప్రార్థించిన తండ్రి ఈ రోజు మనము ధ్యానించే వాక్యము రోమిలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచ్చినా మనం ధ్యానిస్తాము పరిశుద్ధులైన పౌలు రోమిలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతనాడు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది పౌలు గారు ఈ వాక్యంలో మనకేం ధ్యాని మనం బయలుపరుస్తున్నాడంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరము ఆయనకు సమర్పించుకోవాలని దేవుని వాచలమును బట్టి ఆయన రత్నాడుకుంటా ఉన్నాడు సజీవ యాగంగా సమర్పించటం అంటే ఎట్లా సమర్పించగలం ఈ సమర్పణ అనేది ఒక గొప్ప త్యాగానికి సాదృశ్యం ఒక గొప్ప త్యాగము ఈ సృష్టిలో ఎలాంటి త్యాగము ఏసుక్రీస్తు ప్రభు చేసిండో ఆయన తను తాను సజీవునిగా బలిగా అర్పణముగా దేవునికి ఎట్లా అర్పించుకునిండో ప్రభు లోకానికి వచ్చినప్పుడు అదే రీతిగానే మనము కూడా సంపూర్ణంగా సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలా మన శరీరమును ఆయన అక్కడ చెప్పబడింది పరిశుద్ధంగా ఉండాలా మన శరీరము కూడా ఆయన సమర్పించాలా అందుకే పౌలు ఒక దశలోకి రాసిన పత్రికలో మొదటి దశలో పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడవ ఏం జ్ఞాపం చేస్తుంది మీ ఆత్మయో మీ జీవము మీ శరీరమును ఆయన రాకడ వరకు నిందారహితులుగా ఆయన పరిశుద్ధపరచబరచుని కాక అంటాడు కాపాడున కాక అంటే రక్షణ అనుభవం మనకు ఒక దశను మనల్ని అర్థం చేసుకున్నప్పుడు రక్షింపబడతాము దేవుని నమ్ముకుంటాము బాప్తి సంకుంటాము అన్ని జరుగుతాయి కానీ మనం ప్రాణము మన ఆత్మ మన శరీరం ఈ మూడు భాగాల్లో ఆత్మనే దేవుని సమర్పించుకుంటాని శరీరమును తర్వాత ప్రాణమును సమర్పించుకు ఇక్కడే మనకి ఇక్కడే ఏం జరుగుతుంది అంటే యాగానికి ఒక ఒక ఒక యాగాన్ని సిద్ధపడుతున్నప్పుడు సంపూర్ణంగా సమర్పించుకోవాలి ప్రాణము ఆత్మ శరీరము ఈ మూడు కాని క్రైస్తవ జీవితంలో ఏం జరుగుతుందంటే ఆత్మ సంపూర్ణంగా సమర్పించబడుతుంది శరీరము శరీరీతిగా ఉంటది ఆ ప్రాణము ప్రాణ ఉంటది ఏ రీతిగా అలాంటి బలిని దేవుడి స్వీకరించడు అంటే ఆయనకి ఇచ్చే అర్పణ ఎంతో పరిశుద్ధమైందయి ఉండాలి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైంది ఉండాలి మన అర్పణ అనేది ప్రతి దశలో అనుకూలంగా దేవునికి అనుకూలంగా ఉండాలి ఎలాంటి అర్పణలు మనం అర్పిస్తున్నాం ఈ రోజు దేవునికి ఎలాంటి అర్పణ కావాలా ఈ వాక్యము మనకి ఎందుకు జ్ఞాపకం చేయబడుతుంది ఇట్టి సేవ మీకు యుక్తమైందంటే ఈ రీతిగా సమర్పించుకుంటే గాని ఆ సేవ మంచిది కాదు ఆ సేవ దేవునికి అనుకూలంగా ఉండదు అనేది పౌలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు ఆ ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాద అంటే ఏంటంటే ఈ లోకస్తుల వల్ల జీవించటం ఈ లోకపరమైన ఆచారాలు పాటించడం ఒక విధంగా చెప్పాలంటే ఈ లోకంలో మనుషులు క్రైస్తవులు ఎంతో ఉన్నారు కదా ప్రభు నమ్ముకున్నామని చెప్పుకున్న లోకంలో ఎంతో ఉన్నారు ఒక్కొరొక రీతిగా దేవుని వాక్యాన్ని బోధిస్తారు ఒక్కొక్క రీతిగా సేవలు చేస్తా ఉన్నారు ఒక్కొక్క డిమానేషన్ ఒక్కొక్క రీతిగా ఒక్కొక్కరు ఒక్క విధంగా వెళ్ళిపోతా ఉన్నారు అని సజీవ యాగంగా సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకునే సేవా పరిచర్య అనేది కేవలం సృష్టిలో అప్పుస్తుల ద్వారానే జరిగింది తర్వాత ఎంతో మంది గొప్ప గొప్ప దైవ అలాంటి బోధను ఈ రోజు కూడా ప్రకటిస్తూనే ఉన్నారు కానీ ఆదిమ సంఘము ఏ రీతిగా అప్పూస్తుల బోధను వాళ్ళు విజృంప చేసి ప్రకటించినో ఈ చివరి దినాల్లో ఆ బోధ ఈ రోజు లేదు ఆ సమర్పణ జీవితము ఆ సజీవయాగమైన జీవితము ఈ రోజు ఎక్కడ కూడా మనకు ఎక్కడో కొంచెం గొప్పగా కనిపిస్తూ ఉంటారు ఎందుకు ప్రభు ఈ మాట చెప్తుండే ఈ లోక మర్యాద అంటే ఏంటంటే నేను చాలా మంది కొన్ని చోట్ల వెళ్లినప్పుడు పాస్టర్స్ ఆచారాలు పాటిస్తూ ఉన్నారు ఈ లోక మర్యాదను పాటిస్తూ ఉన్నారు కాగితలు కట్టుకుంటున్నారు కాళ్ళకి నల్లదారం కట్టుకుంటున్నారు ఏదోదో చేస్తూ ఉన్నారు కాబట్టి మొన్నటి ఆదివారము దేవుడు ఒక వాక్యాన్ని అది బయలుపరిచిండి ఆ వాక్యం ప్రకారంగా వాళ్ళు చెప్పినప్పుడు పాస్టర్ సైతం అక్కడ ఉన్న కూడా మేము చేసేది తప్పు ఈ లోక ఆచారాలు మీరు దినాలు పాటిస్తున్నారు మాసాలు పాటిస్తున్నారు ఉత్సవ కాలాలు పాటిస్తున్నారు ఇది లోక మర్యాద అని దేవుడు చెప్పింది కాదు ఆయన చెప్పింది దేవుని చిత్తాన్ని పరీక్షించాలని ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను సంపూర్ణ ఉత్తమును అనుకూలమైన దేవుని సంపూర్ణమైన దేవుని చిత్తం చూడండి ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమను ఉత్తమమైంది అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని పరీక్షించుకోవాలంటారు కాబట్టి దేవుని చిత్తాన్ని పరీక్షించడం అంటే ఏది సంపూర్ణం ఎట్లా ఆయన చిత్తాన్ని మనం పరీక్షించాలా చాలా మంది దేవుని చిత్తం అంటే ఏమంటారు అడుగుతారు చాలా ఆయన జ్ఞానంలో వర్ధిల్ట దేవుని చిత్తం ప్రతి విషయంలో మనం అభివృద్ధి పొందట దేవుని చిత్తం అన్ని దశలలో నీ చదువులే గాని నీ ఉద్యోగమే గానీ నీ పనియే గానీ నువ్వు సమస్త ప్రవర్తనలో నువ్వు ఏం చేసినా గానీ అది దేవుని దేవుని చిత్తము దేవుని చిత్తంలో ఒక భాగమే కానీ అసలేది దేవుని చిత్తం ఏందంటే బైబిల్ చూస్తే చాలా ఉంటాయి కానీ దేవుని చిత్తం ఏందో తెలుసా తండ్రి చిత్తాన్ని నెరవేరటం ఏసుక్రీస్తు ప్రభు ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్తించు సమస్త మానవాళి పాపల కొరకు ఆయన తను తాను బలిగా అర్పించుకున్నాడు అసలైనది ఏంటంటే దేవుని చిత్తం తర్వాత మిగతావన్నీ అన్ని దేవుని చిత్తమే కానీ దేవుని చిత్తాన్ని ఏరీతిగా వివరించగలం మనం అనేక విధాలుగా ఉంటది కానీ ఈ లోక మర్యాదను అనుసరించడం అంటే ఈ లోకస్తుల వలె ఈ లోకస్తుల వలె ఉండటం ఈ లోకంలో ఉన్న బోధను అనుసరించి కాదు అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ పునాది మీద అనేకులు కట్టబడాలి అపోస్తుల బోధ ఈరోజు ఎందుకు కరువుపోయింది ఎందుకు తక్కువైపోయిందంటే ఎన్నో ఆచారాలు తీసుకొచ్చి పెట్టిన చర్చిలో ఎన్నో మతపరమైన జీతాలు తెచ్చిపెట్టుకున్న చర్చిలో సంపూర్ణము త్యాగము అర్పణ అవి ఏమి ఉండవన్నట్టు వాళ్ళు చేస్తూ ఈ రోజు అనేకుల్ని దేవుని వాక్యం నుంచి ఈ లోకం వైపు తో వాళ్ళు నడిపిస్తున్నారు అందుకే ఏమంటున్నాడంటే ఆయన చిత్తాన్ని పరీక్షించాలంటాం దేవుని చిత్తాన్ని ఎట్లా మనం పరీక్షించుకోవాలి దేవుని చిత్తం ఎట్లా తెలుసు చెప్పండి ఆయన చిత్తము ఎట్లా తెలుసుకోగలం ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని ప్రార్థనగా తెలుసుకోగలము తర్వాత ఆయన ఆత్మ ద్వారానే అవన్నీ బయలుపరచబడతా దేవుని ప్రత్యక్షత ఎట్లా బయలుపరచబడుతుంది ఆత్మ ద్వారా యోహాన్ భక్తుడికి దేవుని యొక్క ప్రత్యక్షత ఎట్లా బయలుపరచబడింది దేవుని ఆత్మ ద్వారా అతను ఆత్మలో కొనిపోబడి పరిశుధాత్మను అతన్ని తీసుకెళ్ళండి ఈ లోకంలో సృష్టిలో జరగబోయేది సంఘాలు ఎటువంటి భవిష్యత్తులో మనుషులు ఎట్లా జీవిస్తారు ఎలాంటిది అన్ని దేవుడు చూపించింది ఆయనకి కాబట్టి ఇప్పుడు అన్ని పత్రికలు రాయి అత్తి సంఘానికి ఒక పత్రిక రాయని ఆయన చెప్పింది ఈ లోకమంతా అన్ని వ్యవస్థలన్నీ కూడా ఈ లోక మర్యాదను అనుసరిస్తా ఉన్నాం ఆయన చెప్పిన మాట ఏంది సంపూర్ణంగా సజీవయాగంగా సమర్పించుకొని సేవ చేయాల అంటే సమర్పణ జీవితం ఒక విషయం ఎట్టుండదంటే ఒక దశలో కొంత సమర్పించుకుంటారు కొంత భాగం సమర్పించుకోరు కానీ చేసేది సేవనే ఈ లోకంలో ఆ రీతిగా ఉంది కానీ దేవుని వాక్యం ఎట్లా చెప్తుంది ఆ రీతిగా మనం ఉంటే ఎంత బాగుంటది ఈ లోక మర్యాదను అనుసరింపక చూడండి ఉత్తమ అనుకూలమైన దేవుని చిత్తాన్ని పరీక్షించి మీ మనసులు మారి మొదటి రూపాంతము రూపాంతరము పొందుడి అంటే క్రీస్తులో మనము సంపూర్ణతలో ప్రతి దినం మనం రూపాంతరం పొందాలి అంటే రూపాంతరం అనుభవం ఎప్పుడు వస్తుంది ఆయన వాక్యంలో ఆయన జ్ఞానంలో ప్రార్థనా జీవితంలో ప్రతి దినము మనము సంపూర్ణంగా యాగంగా సమర్పించుకొని ఎప్పుడైతే మనం ఆయనకు అనుకూలంగా పరిశుద్ధంగా ఆయన చిత్తాన్ని పరిచిస్తూ ఆయనకి ఇష్టం ఆయన ఏరీతిగా ఆయన చిత్తం నెరవేర్చాలి ఈ భూమి మీద పరలోకమంది అయినా చిత్తం పరలోకముందు నెరవేర్చే భూమి మీద నెరవేర్ కాకంటే ఎట్లా నెరవేరుతుంది చిత్తాన్ని నేను ఎట్లా భూమి మీద నెరవేర్చాలా ఈ చిత్తం పరలోక మందు నెరవేరిందో ఈ భూమి మీద ఎట్లా నేను నెరవేర్చాలా అనేది దేవుని చిత్తం అది ఎట్లా తెలుస్తుంది మనకి కేవలం ప్రార్థన ద్వారా పశుధాత్మ ద్వారానే అది బయలుపరచబడతా ఉంటుంది అందుకే పౌలు అదే పశుధిన పౌలు ఎపిసి రాసిన పత్రిక ఆ ఐదో అధ్యాయం రెండవ వచ్చిన ఏం చెప్తారంటే ఏసు ప్రభు గురించి ఆయన చెప్తున్నాడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండేటట్టు మన కొరకు తాను దేవునికి బలిగాను అర్పణంగాను అర్పించుకు చూడండి ఆయన మనల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉన్నటకు తను తాను దేవునికి బలిగాను అర్పణ గాను అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకుండి అన్నాను అంటే యేసు ఏ రీతిగా సంపూర్ణ సజీవయాగంగా తండ్రికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడో ఆయన బలి అర్పణ ద్వారానే ఆయనే గొరిపిల్లలాగా బలి అయిపోయాను సమస్త మానవాళి పాపం అంటే ఆయన సమర్పణ జీవితం ఎట్లుంది మనము దేవుని బిడలం ఆయన ఆయన ఆయన చేత ఎన్నుకో ఎన్నుకోబడిన వారం ఆయన చేత వేరపరచబడ్డ వాళ్ళం మనమంతా క్రీస్తును నమ్మిన వాళ్ళం ఆయన ఎందుకు విశ్వాసం మనమంతా కూడా కానీ సమర్పణ కలిగిన జీవితము ఒక మాదిరికరమైన జీవితము ఈ చివరి దినాల్లో మనము కనపరచకపోతే ఆయనకు మహిమ రాదు మన సత్క్రియలో చూసి దేవుని మహిమపరచాలంటే మన ప్రవర్తన ఎట్లుండాలి వెలుగు సంబంధుల్లాగా నడుచుకోవాలి ఆయన ప్రత్యక్షత ఈ రోజు దేవుని బిడలలో కనిపించడం కరువైపోయిందంటే ఈ లోకంలో ఎందుకు ఇవన్నీ ఇవన్నీ ఎందుకు ఆయన నామాన్ని దూషిస్తున్నారు ఈ లోకంలో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే అపోస్తుల కాలంలో ఆదిమ సంఘలున్న ఆ ప్రత్యక్షత ఈరోజు ఎక్కడ కూడా కనిపిస్తులేదు ఈ చివరి దినాల్లో గొప్ప ఉద్యీవం రావాల సంఘము ఉద్యీవింపబడాలి ఉద్యీవం రగలాలి ఆయన సత్యాన్ని స్వీకరించలాగిన ఎవర అలాంటి ఉద్యీవాన్ని తీసుకురాగలరు పరిశుదాత్మడు తప్ప ఎవర తీసుకురాలేదు అందుకే పరశుధాత్మడు కూడా ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు వీళ్ళని ఆహ్వానిస్తారు అపోస్తులు నడిపించిన పరశుధాత్మ దేవుడు ఈ యుగాంతములందు మనల్ని కూడా నడిపిస్తాడు కానీ ఈ రోజు సంఘము పరశుదాత్మకు చోటు చూడండి పరశుదాత్మ నడిపింపు అభిషేకం లేకపోతే నువ్వు నిన్ను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోలేవు ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ అర్పణ అనేది దేవునికి లోబట్టం ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది సమాధానం ఉంటది ఈ రోజు మనుషులు సమాధానం లేదు అంటే దేవుని ఆత్మ లేడని కాబట్టి ఆ అర్పణను మనం అర్పి అర్ప అర్పణంగా అర్పించబడాలంటే ఏసు ప్రభు ఎట్లా అర్పించబడిందో అట్లా మనం కూడా అర్పించబడాలా కాబట్టి ఏంది ఇది ఎట్లా ఈ వాక్యాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలా ఈ వాక్యాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలా ఈ రోజు ఈ వాక్యము దేవుని సేవకులకి విశ్వాసులకి సువార్థికులకి ఎట్లా ఉపయోగపడుతుంది ఈ వాక్యం ఎట్లా మన జీవితంలో అవలంబించుకోవాలా దీన్ని ఎట్లా మనము మన మన జీవితంలో దాన్ని పాటించాలా అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ సజీవ యాగం అన్నప్పుడు మన జీవితాలు మృతమైనది కాదు మృతమైన జీవితం కాదు అని కోరుకునేది సజీవంగా అంటే సంపూర్ణంగా కంప్లీట్ గా నువ్వు ఆయనకు సమర్పించబడాల సగం ఈ లోకం వైపు సగము కాకుండా సంపూర్ణంగా మనం ఎప్పుడైతే మనకు అప్పుడే ఆయన మనల్ని స్వీకరించగలడు అంటే ప్రతి దినం మనము బలిపీటపు అనుభవం బలిపీఠం ఒక జీవితం మన ప్రతి దినం మనం బలిపీఠం ఒక జీవితం దేవుని మన జీవితము ఎట్లా ఉండాలా చూడండి ప్రతి రోజు ఈ వాక్యాన్ని మనము ప్రతి రోజు మనం పాటించాల ఒక్కరోజు బలిగా అర్పించుకుంటే కాదు పౌలు పరిశుద్ధి పౌలు చెప్తాడు దిన దినం మనం వదకుతే బడి గొర్రె పిల్లలాగా ఉన్నామంటాడు అంటే ప్రతి దినము మనము ఆ బలిపీఠం అనుభవం మనం ఉంటేనే గాని ఆత్మలో రక్షణ పడ అది ఇంపైైన సువాసనలాగా అది పరిమళ సువాసనలాగా ఉన్నప్పుడే ఈ లోకపరమైన మరణపు వాసన నుంచి మనుషులు బయటికి రాగలరు ఆ అర్పణ ఆయన చేసిన ఒక అర్పణ సమస్త జనులకు రక్షణ కలిగించింది ఆయన త్యాగము ఆయన జీవన విధానము ఏసుక్రీస్తు ప్రభు ఎలాంటి ఎలాంటి త్యాగం చేసిందో మనుషులందరి కొరకు ఆయన తను తానే బలిగాలి ఎందుకు అర్పించుకున్నాడు అంటే దేవుని చిత్తం అని దేవుని చిత్తం నెరవేర్చాలంటే రాయబడదు దేవుని చిత్తాన్ని పరీక్షించమన్నాడు మన మనసులు మారాలంట రూపాంతర దశగా మనం దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించాలంటే పరిశుధాత్ముడు తప్ప ఎవరు మనకు చూపించలేడు అందుకే ఏసు ప్రాభు అంటాడు నా వాటిలో అయినా తీసుకుని మీకు బోధించను సంభవింప సంగతులు మీకు తెలియజేయను అన్నారు సత్యస్వరూపమైన ఆత్మహత్య మిమ్మల్ని సర్వసత్యం నడిపించను కాబట్టి ఈ సర్వ సత్యాన్ని మనుషులకు ప్రకటించాలంటే ఒక యాగం ఏసుక్రీస్తు ప్రాభు శివు మీద గొప్ప యాగం చేసిండు ఈ రోజు మనం కూడా ఆయన కొరకు ఒక ఒక త్యాగపూరితమైన జీవితం ఒక సజీవ యాగమైన జీవితం సమర్పించుకుంటే గాని ఈ లోకంలో నుంచి మనుషులు మనం బయటికి తీసుకురాలేం ఆ రీతిగానే చూడండి ఎట్లా మనం జీవించాలా ఈ జీవితం మనం జీవించాలంటే శారీరకమైన జీవితం మనలో ఉండొద్దు స్థిరాంశమైన జీవితం మనలో కనిపించొద్దు ప్రతి క్షణం మనం ఆత్మానుసారంగా నడవాలి ఆత్మానుసారమైన జీవితం ఎట్లొస్తుంది పరిశుధాత్మ ద్వారా నూతన స్వభావం మనకు ఉంటది మనం ఎంత ప్రార్థన చేసినాం ఎంత చేసినా గానీ పరిశుధాత్మ ద్వారానే మనము రూపాంతరం దశగా పొందుతాం దేవుని ఆత్మ ద్వారానే మనం రూపాంతరం పొందుతాం ఈ ఒక దశలు ఇవి ఇవి ఎట్లా అంటే ఏసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు ఒక మనుషుడు పొలంలో విత్తనాలు చల్లినప్పుడు అది రాత్రిం బవుళ్ళు మెలుకుతో ఉన్నప్పుడు అతను మెలుకొని ఉన్నప్పుడు అప్పుడు మొలకెత్తటం తర్వాత గింజ తర్వాత అది పెద్దగా అవడం తర్వాత కోత యజమాని వచ్చి కోత అంటే ఈ దశలు ఏందంటే రాత్రిం ఆ విత్తనం వేసినప్పుడు అది రాత్రిం అతను మెలుకుతూ ఉండాలంట తర్వాత అది గింజ రావటం అది మొలకెత్తటం ఇవన్నీ ఆత్మీయమైన దశలు అన్నట్టు కాబట్టి ఈ రోజు క్రైస్తవ సంఘము మొలకెత్త దశలను ఉంది ఈ రోజు విత్తనాలు జరిగే దశలను ఉంది మొలకెత్త దశలను ఉంది మరి దశకు ఎదుగుతలేదు అదే రూపాంతరం దశ అందుకే మనం లాస్ట్ టైం ఒక టూ మంత్స్ అన్న ఒక కొన్ని ఒక వాక్యం చెప్పాడు క్రైస్తవ జీవితంలో ఐదు దశలని లక్షణం స్వయం త్యాగపూరితమైన జీవితం శవకుని జీవితము తర్వాత దాసుని దాసుని జీవితం ఐదు దశలు ఈ ఐదు దశల్లో మొదటి దశ ఏంటంటే రక్షణ రెండో దశ స్వయ ఈ స్వయ జీవితం కాడనే త్యాగపూరితమైన జీవితానికి ఎంతో అడ్డుగా ఉంది రోజు ఇది శరీరాసరమైన జీవితం ఈ శరాసరమైన జీవితం నుంచి నువ్వు ముందుకు సాగాలంటే దేవుని ఆత్మ నడిపింపు నీకు అవసరం దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలవారు కాదని పరశుద్ధిన పౌరులు రోమిలాసిన పత్రికలో మన వాక్యం చూస్తాం అంటే ఇవన్నీ కూడా ఈ దశలని ఇవన్నీ కూడా ఆత్మీయ స్థితిలో మనం ఆ రీతిగా మనము ముందుకు వెళ్ళకపోతే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చలేము కాబట్టి మనలో ఉన్న దేవుని వాక్యము అది అతి క్షణం అది పరిపూర్ణత క్షణతనే ఉండాలి అందుకే యహో యహోశవతో ప్రభు అంటాడు నువ్వు నీ ధర్మశాస్త్రు దివరాత్రు ధ్యానిస్తే ఇందులో నువ్వు ఏది చెప్ప తప్పిపోకూడదు ఏది కూడా నువ్వు పాటించుకుని ఉండకూడదు అది అట్లా చేస్తేనే నువ్వు చక్కగా నడుస్తావు నీ జీవితం అర్థం ఉంటదని అక్కడ దేవుడు మాట్లాడండు యహోశవ జీవితంలో దేవుడు ఒక గొప్ప సైన్యాన్ని మోసే తర్వాత ఆయన తీసుకెళ్లాలి కానీ ఒక సైన్యాన్ని నడిపించాలంటే ఒక నాయకుడు ఒక లీడర్ కావాలంటే ఆ లీడర్ ఎంతగానో తరిబీత్ భయం పొంది ఉండాలా ఆ లీడర్ని చూస్తే మిగతా వాళ్ళని నడవాలంటే లీడర్ ఎంత గొప్పగా ఉండాలా ఎంత ఏరీతిగా ఉండాలా దివారాతులు దేవుని వాక్యం ధ్యానిస్తే గాని యహోశివా నువ్వు ఈ ప్రజలు నడిపిలేవు ఎందుకంటే ఈ ప్రజల్లో లోబడైన ప్రజలు విలనే ప్రజలు ఈ ప్రజలు దేవుని వాక్యాన్ని అతిక్రమించే ప్రజలు అలాంటి ప్రజలు నువ్వు నువ్వు ఒక మాదిరిగా ఉండాలా కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు మనకి ఎట్లా మాదిరిగా ఉన్నాడో అనేక మంది దేవుని సేవకులు ఈ రోజు ఆయనను పోయిన వాళ్ళంతా కూడా అట్లనే ఉన్నారు కాబట్టి ఈ శరీర స్వభావం గల మనలో ఉంటే ఎప్పుడు కూడా మనం దేవుని సంతోష పెట్టలేము మనలో ఎలాంటి ద్వేషం ఉండొద్దు ఎలాంటి కుళ్ళు కుట్టలు ఉండద్దు ఈ శరీరానుసారమైన జీవితం అనేది చాలా ప్రమాదకరమైంది అందుకే ఫస్ట్ మన జీవితాన్ని మనం మీద విజయం పొందాలా యుద్ధాలు చేసిన తర్వాత మన సొంత జీవితాన్ని మీద విజయం పొందకపోతే ఇదే చాలా ప్రాబ్లం మొదటి మెట్టు అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది చాలా బలమైంది అన్నట్టు దీన్ని గనక మనం అధిగమిస్తే అక్కడి నుంచి అన్ని ఈజీగా అయిపోతూ ఉంటాయి తర్వాత స్వయ తర్వాత త్యాగభరితమైన జీవితం ఇంకా చాలా ఉన్నాయి తర్వాత ఒక సేవకుని జీవితం దాసుని జీవితం లాస్ట్ ఇవన్నీ కూడా సజీవ యాగంగా సమర్పించుకున్న దశలు అన్నట్టు ఈ ఈ పరిపూర్ణతలో ప్రభు ఎందుకు మనకు అవి జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఇవి చివరి దినాలు కాబట్టి అలాంటి సమర్పణ కలిగే జీవితం మీరు జీవించాలా ఆ రీతిగా మీరు జీవించకపోతే మనుషుల్లో అలాంటి త్యాగం మనం చేసుకోకపోతే ఆత్మలో రక్షణలోకి రావు కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుని సంతోష పెట్టలేరు కాబట్టి అది పత్రికలో ప్రభు మా పౌలు పరశుద్ధుడైన పావులు మాట జ్ఞాపకం చేస్తుంది మీరు క్రీస్తుతో కూడా రేపబడ్డవారైతే పైనన వాటిని వెతకమంటాడు కాబట్టి పైన ఏమున్నాయి పైన ఏమన్నాయి ఈరోజు మనుషులంతా ఈ లోకాన్ని వెతుతూ ఉన్నారు పైన ఏమన్నాయంటే ఎప్పుడైతే సజీవ యాగంగా సంపూర్ణంగా మనం సమర్పించుకునే జీవితం మనకు కలిగి ఉంటామో యేసుక్రీస్తు ప్రభులాగా ప్రార్థన జీవితం కలిగి ఆయన ఏ రీతిగా ఆయన వాక్యాన్ని బోధించిండో ఏ రీతిగా ఆయన సంపూర్ణంగా వాటన్నిటిని ఎదుర్కొని ఆ గ్యస్తమైన తోటలో కన్నీళ్లతోనూ మహారోధంతోను దుఃఖంతోను ఆయన ఎందుకు అంతగా ప్రార్థించిండు చూడండి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే అంత ఈజీ కాదు ఆయన చిత్తం నెరవేర్చడానికి తండ్రి నీ చిత్తం ఈ గిన్నె నా యుద్ధించి తొలగించమన్నాడు అయినను తండ్రి నీ చిత్తమే చిద్ధించుగా కన్నాడు అంటే ఒక దశలో దేవుని చిత్తాన్ని ఆయన ఎందుకు ఆ మాట ప్రభు బలికిండు తండ్రి నీ ఈ గిన్నె నా యుద్ధం దేవుని చిత్తమే కదా మరి ఎందుకు ఆ మాట పలుకుతున్నాడు అంటే ఒక దశలో నీకు ఆ ప్రేరేపణ వస్తుందేమో ఒక దశలో నీకు అలాంటి తలంపు వస్తుందేమో వచ్చినా గాని వస్తుంది కూడా అప్పుడు నువ్వేం చేయాల తండ్రి నా చిత్తం కాదు తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక ఈ శ్రమలో గుండా నేను పోతున్నాను తండ్రి నీ నామ నిమిత్తమైన శ్రమలో నేను వెళ్తున్నా ఈ లోకపరమైన శ్రమలో మనం ఎంత అనుభవించినా గానీ దానికి విలువ ఉండదు ఆయన నామ నిమిత్తమైన శ్రమల్లో మనం పాల్గొనితే గాని ఆయనకు మహిమ వస్తది దేవుడు మనకు ఘనత ఇస్తుంది కాబట్టి శ్రమలలో రెండు రకాలుగా మనం చూస్తూ ఉంటాం ఒకటి ఆయన నామ నిమిత్తమైన శ్రమలో ఆయన కొరకు శ్రమలు వాళ్ళు ఉంటారు రెండవది మనంతటా మనం తెచ్చుకునే శ్రమలు కూడా ఉంటాయి ఈ శ్రమలలో అది కూడా దేవుని అకౌంట్ లోకి ఉంటది నన్ను దేవుడు శోధిస్తుండడు నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడని పరీక్షించవచ్చు శోధించవచ్చు ఆయన ఎప్పుడు కూడా శోధించడు ఆయన పరీక్షిస్తాడు నీ విశ్వాసాన్ని కాపాడటానికి నువ్వు ఇంకా పరిపూర్ణతలో రావటానికి దేవుడు నీకు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు కానీ అది మనుషులు గ్రహించరు దేవుడు ఒక్కమారే పలుకును రెండు వారు ఆయనను వాళ్ళు గ్రహించరంట మనసును పెట్టరంట దేవుడు ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నాడు అనేది ఆ గ్రహింపు మనసులో లేకపోతే కష్టం అందుకే పైనను వాటి వెతకటం అంటే దేవుడు ఆయన కుడి పైన కూర్చున్నాడు సింహాసన మీద ఉన్నాడు అంటే పైన వాటిని వెతకమంటే ఈ లోకంలో ఈ జీవితంలో ఉన్నంత కాలము ఏ రోజు ఈ భూలోకంలో వెతున్నాడు మనుషులంతా కానీ పరిపక్వ దిశ అంటే సజీవ యాగంగా ఆ రీతికి మనం ఎదిగినప్పుడు దేవుడు మనం తన ఆత్మ ద్వారా ఇవన్నీ కూడా బయలుపరుస్తూ ఉంటాడు అందుకే ఈ ఇంకా మనం ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలంటే చూడండి పౌలు గారు ఏం చెప్తున్నంటే బ్రతమలాడుతున్నాడు మనం ఇట్టి సేవ ఎందుకు బ్రతములాడాలయనా దేవుని సేవకులు ఎందుకు బ్రతనాడుతారు మనల్ని దేవుని సేవకులు ఎందుకు ప్రేమ పూర్వకంగా చెప్తారు అంటే దేవుని ప్రేమ వాళ్ళని బలవంతం చేస్తుంది కాబట్టి ఆ రీతిగానే చూడండి ప్రతి క్షణం మనము కృతజ్ఞతగా ఆయనకు సంపూర్ణంగా సజీవయాగంగా మనం సమర్పించుకొని జీవించకపోతే కష్టం కాబట్టి మన ప్రాణము ఆత్మను సంపూర్ణంగా మనం ఆయన సమర్పించుకోవాలి శరీరం కేవలం దేహం కాదు మన శరీరంలో ఒక భాగమే కానీ సంపూర్ణంగా మన జీవితాన్నే నీలో ఉన్న పత్తి అణువు నీ తలంపులు నీ ఆలోచన సమస్తాన్ని మనం ఆయనకి సమర్పించుకోవాలా అంటే ఈ దేహము విలువ కొనబడింది ఆయన మన విలువ కొన్నాడు మన ఇష్టానుసారంగా మన జీవితంగా జీవించడానికి వీల్లేదు సేవ పచ్చలు ఉంటున్నప్పుడు ఆత్మీయ స్థితిలో మన జీవితాలను సంపూర్ణంగా మనం మార్చుకోవాలి నూతన పరచబడాలంటే ఎట్లా పడతారండి నూతన ఎట్లా పడతారు నూతన పరచబడటం అంటే ఎట్లా పడతారు ఆత్మలో పరిపక్వం చెందినప్పుడే కదా పరిశుద్ధాత్మనుడే మనం నూతనంగా పరచగలడు నూతన క్రీస్తు స్వరూపంలోకి మార్చగలడు ఎందుకంటే ప్రవే ఆత్మ కాబట్టి ఆయన స్వరూపంలోకి బావాలంటే రూపాంతర దశ అంటే ఆత్మలో రూపాంతరం చెందటం కాబట్టి పతిది మన మన మన మనలో ఉన్న ప్రతి శరీరం ప్రతి భాగము ప్రతి అనువణువు నువ్వు నువ్వు నువ్వు ఆలోచించే పతి తలంపులు సమస్తము ఆయనవే కాబట్టి పతిది కూడా సంపూర్ణగా నీ తలంపులు కూడా ఆయనకు సమర్పించాల అప్పుడు ఎప్పుడైతే నువ్వు సంపూర్ణగా మనం మనం సమర్పించుకుంటామో అప్పుడే గాని మనము ఆయన కొరకు ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడం ఈ బలిపిట అనుభవం మనకి కాదు అనే విషయం అక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది చూడండి పాత నిబంధన కాలంలో బలి అర్పణలు ఒక కోడను ఒక ఎద్దును ఒక మేకను బలించేవాళ్ళు కొత్త నిబంధన కాలంలో బలి అర్పణ ఏంది మనం మనమే దేవునికి బలిగా అర్పించబడాలి ఏసు క్రీస్తు ప్రభు ఎట్లా అర్పించబడి అదే రీతిగా మనం కూడా మన జీవితాల ప్రతి క్షణం అర్పించబడి ఉండాల ఒక విధంగా చెప్పాలంటే నువ్వు చనిపోయినవాడు ఒక విధంగా చెప్పాలంటే నువ్వు చచ్చినవాడు చచ్చినవాడికి రోషం ఉంటుందా చచ్చినవాడికి పాపం మీద యామోహం ఉంటుందా చచ్చినవాడికి మనుషుల మీద ద్వేషం ఉంటుందా చచ్చిన వాళ్ళకి ఇవన్నీ ఉంటాయా అంటే ఇంకా చచ్చిపోయిన జీవితం మనలో లేదన్నట్టు క్రీస్తు నమ్మి కూడా పాత స్వభావము పాత విధానాలు ఇవన్నీ మనుషులు ఎందుకు కనిపిస్తాయి అంటే వాళ్ళు సంపూర్ణంగా సజీవ యాగంగా దేవుని సమర్పించుకోవాలి ఇంకా పచ్చి జీవితం అన్నట్టు పాపపు జీవితం ఎక్కడో కొంత పాపపు నియమము ఎంటాడుతా మనుషుల్లో అందుకు మనం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం ఆయన కృపగల దేవుడు కాబట్టి కాబట్టి సహోదరులారా సజీవయాగంగా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఆయనకు మీరు సమర్పించుకోవాలా అప్పుడే గాని ఆ సేవ ఫలించదు అప్పుడే గాని ఆ సేవకు విలువ ఉండదు అప్పుడే గాని ఆయనకు మహిమ రాదు ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నారు ఒకవైపు సేవ చేస్తున్నారు ఒకవైపు ఈ లోకాన్ని అనుభవిస్తున్నారు మనుషుల్ని ఎట్లా వాళ్ళకి చెప్పాలా ఎట్లా వాళ్ళకి దాని నుంచి బయటకు ఎలాంటి జీవితం జీవించాలంటే ఇలాంటి బోధలు రైతుల్లో ఎక్కడ ఎక్కువగా కనిపించవు వాక్యాలు చెప్తుంటే వాళ్ళకి నిరోమయమయమే చూస్తూ ఉంటాం వాళ్ళకి ఏం అర్థం కాదు ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా అర్థం అర్థం కానీ ఉన్నారు అంటే ఏ ఏ విధంగా వాళ్ళు దేవుని బిడల్ని ఎట్ల నడిపిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఈ రీతిగా ఉంటే శరీరానుసారంగా జీవిస్తే దేవుని ఎట్లా మయంపరచగలరు దేవుని ఎట్లా గణపరచగలరు అందుకే ఈ శరీర నియమము నుంచి నువ్వు బయటకు వస్తే గాని ఆత్మ యొక్క నియమంలోకి నువ్వు పోవు ఆత్మ జీవింపజేయను శరీరం కేవలం నిష్ప్రయోజనం కాబట్టి అందుకు శరీర శరీర నుంచి ఈ శరీరాన్ని కూడా ఎందుకు సమర్పించుకోవాలంటే ఇది చాలా భయంకరమైన పాపభరితమైన జీవితం ఈ అర్పణలలో సంపూర్ణంగా నువ్వు దహించబడలా ను సంపూర్ణంగా కాల్చబడాల మనం అప్పుడే తండ్రికి వింపోయిన సువాసనలాగా మనం అంగీకరించబడతాం ఈ పరిమళ సువాసన అనేక జీవితాలలో పరిమళను తీసుకుని వస్తారు మరణపు వాసన ఉన్న వాళ్ళకి జీవాన్ని తీసుకొస్తది అంటే ఒక జీవితము ఏసు జీవితము ఎలాంటి త్యాగం చేసిందో ఈ రోజు నా జీవితం కూడా అటు సమర్పించుకుంటే గాని ఈ చివరి దినాల్లో మనుషుల్ని మనం ప్రభులోకి నడిపించలేము అలాంటి బలి అర్పణ మనం ఉన్నాలంటే ప్రతి ప్రతి దశలో మనం ఈ అర్పణ కనిపించాలా ప్రతి దశలో సజీవ యాగం అంటే చూడండి మన సొంత కోరికలను మన సొంత ఆలోచనలు సొంత ఆ వ్యామోహాలను వాటి నుంచి మనము ప్రతిరోజు వాటిని నుంచి ఛేదించుకొని మనము క్రీస్తు కొరకు జీవించటం ఆయన పరిపూర్ణతలకు మనం పోవటం ఆ రూపాంతర దశకు మనం పోవటం చూడండి పరిశుద్ధమైన దేవునికి ప్రత్యేకమైన జీవితం అంటే ఇంకొక దశ ఏంటంటే పరిశుధత పరిశుధత అంటే దేవునికి ఎంతో ఇష్టం కదా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలా మనం కూడా పరిశుద్ధంగా జీవించాలా అంటే ఈ అర్పణ అనేది భక్తి అనువనువును పరిశుద్ధత కలిగి ఉంటే గాని తన్ని స్వీకరించడు అందుకు మన ప్రభువు ఆయన ఈ లోకంలో చేరేదారే ఉన్నప్పుడు తను తాను నలగొట్టుకున్నాడు జీవితంలో నలగొట్టుకున్నాడు ప్రతి క్షణము తల్లి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతగా తాపత్రయ అయన చేసిన ప్రార్థన ఎబిలాసిన పత్రికలో ఆ ప్రార్థన పౌలు విష విశదీకరిస్తారు మహావేదనతో కన్నీలతో ఆయన మొరపెడుతుండ ఆయన కన్నీటి ప్రార్థన వల్ల ఆయన విధేయుడైందంట ఆ విధేయత నేర్చుకుని ఆ విధేయత వల్ల అనేకులకు రక్షకు రక్షణకు కారకుడాను అని వాక్యం అంటే ఏసు ప్రవక విధేయత ఏసుప్రవక తండ్రి చిత్తాన్ని చూపించిన విధేయత అనేకులకు రక్షణకు కారణమైంది అంటే యేసు ప్రభు ఆయన దేవుడు ఆయన తండ్రి దగ్గర ఎందుకు అంతగా ప్రాధాన్యపడి అంతగా తన జీవితాన్ని నల్లగొరుకున్నాడు అంటే దేవుని చెత్త నెరవేయటానికి తర్వాత ఆయన బిడలమైన మనం కూడా దేవుని సన్నిధిలో మనం ఆ రీతిలో చేస్తే గానీ నశించే ఆత్మలను మనము ప్రభు చెంత కాబట్టి ఈ పరిశుద్ధత అనేది మనము ప్రతి దశలో మనం మన సేవ పరిచయలో మన క్రియలలో మన మాటలలో మన తలంపుల్లో మన ఆలోచనల్లో ప్రతి దశలో అవి కనిపించాల అప్పుడే గాని మనము ఆయనకు అర్పణంగా జీవించలేం చూడండి దేవునికి అనుకూలమైంది ఇట్టి సేవనే అందుకే కొన్నికి రాసిన రెండో పత్రిక ఆరోగ్యం పదిహేడో వచ్చిన గారు ఒక మార్ చెప్తారు వారి నుండి మీరు ప్రత్యేకంగా జీవించమన్నాడు ఈ లోకస్థల మీరు జీవించొద్దు ఈ లోకపు ఆచారాలు మీరు పాటించొద్దు అప్పుడే నేను మీకు దేవుడుగా అప్పుడే మీరు నా కుమారులను కుమార్తెలు ఉంటారని ఉంది మీరు అవిశ్వాసాలతో జోడుగా ఉండొద్దు అన్నాడు కాబట్టి అవిశ్వాసులు అంటే ఎవరు తగం సత్యం సగం అబద్దాలున్న వాళ్ళు నువ్వు అలాంటి వాళ్ళతో ను సహవాసం చేస్తే సంపూర్ణంగా నువ్వు అబద్దంగా మారిపోతావు కానీ ఇరిమే గంధంలో దేవుడు ఒక మాట చెప్తాడు మీ వారు నీ వైపు తిరగలేదు కాని నువ్వు వారి వైపు తిరగవద్దు అంటాడు మరి అవిశ్వాసులకు వాక్యం చెప్పొద్దా వాళ్ళ విశ్వాసాలకు రావద్దా అంటే నువ్వు ఎంత జాగ్రత్తగా జీవించాలా అనేది అక్కడ పాయింట్ అన్నట్టు అంటే ఈ లోకపం మాలేను అంటకుండా ఆ అవిశ్వాసంలో పాల్పొందుకున్న అవిశ్వాసులైన వారిని వాళ్ళ మనోనేతలు తెరిపించబడాలంటే ఏ రీతిగా చెప్పాలా వాళ్ళకి ఇవన్నీ కూడా మన ప్రభు నుంచి మనకి అవన్నీ కూడా అది అది మనం చూడగలుగుతున్నాం చూడండి చూడండి ఆ రీతిగానే దేవుని చిత్తాన్ని ఎట్లా మనం నెరవేర్చాలా ఆయన ఆయనను పౌలు ఎట్లా నడుచుకోవాలా అనేది మనం అర్థం చేసుకోవాలా ఇది ఒక బలం ఒక శక్తి ద్వారా ఒక తలంపుల ద్వారా ఒక ఆలోచన ద్వారా వచ్చేది కాదు ఇది కేవలము దేవుని ఆత్మ ద్వారానే బయలుపరచబడుతుంది కాబట్టి ఇలాంటి సేవ మనకు చేయాలనేది దేవుని చిత్తమై ఉంది అంటే అర్ప సేవ జీవితం అని మనకి ఎట్లా మన జీవితం ఇది అవలంబించుకోవాలా ఎలా వర్తిస్తుంది చూడండి ఈ పిలుపు ఈ సేవా పిలుపు సమర్పణ అనేది ఫస్ట్ సమర్పణ నుంచే స్టార్ట్ అయితుంది పిలుపు తర్వాత ఫస్ట్ సమర్పణ నుంచి ఫస్ట్ సమర్పణ సంపూర్ణగా సమర్పించుకోవటం అంటే నిన్ను నువ్వు సంపూర్ణగా ఆయనకి ఇచ్చేసుకోవటం సమర్పించుకోవటం అంటే సంపూర్ణగా మనం ఆయనకిచ్చేసుకోవటం ప్రవా ఈ జీవితం మీద నాకు ఏ అధికారం లేదు ఈ జీవితం నువ్వు ఇచ్చిందే కాబట్టి నన్ను నేను సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నా అనే జీవితం కలిగి ఉన్నప్పుడే లేకపోతే ఏమైతుందంటే చాలా మంది నేను చూశాను ఒక దశలో ఎట్లుండదంటే సమర్పణ కలిగి జీవిస్తూ ఈ లోకపరమైన ఆచారాలు పాటిస్తూ మనుషుల్ని బయట ఒకలాగా లోపల ఒకలాగా మాట్లాడటం సహోదరు సహోదరు దేశం పెంచుకోవటం సహోదరు సహోదరుని ప్రేమించకపోవటం ఇవన్నీ కూడా ఎట్లా నువ్వు సజీవయాగం అంటే ఇంకా నేను పచ్చిదనం పాప నియమం ఇంకా పోలేదన్నట్టు అందుకు మనము ఆ బలిపీఠం అనుభవంలోకి మనం పోతే గాని ఆయన అగ్నితోని మనం కాల్చబడితే గాని సంపూర్ణగా మనం ఆయన అగ్ని చేత అది కాల్చబడి ఇంపైైన సువాసనలాగా మన చేయబడితే గాని ఈ పాపపు నియమాలు మనకు మనలోంచి పోవు కాబట్టి ఈ స్వయ జీవితం అనేది మొదట మన శరీరం మన విజయం పొందాల ఈ శారీరకమైన జీవితం చాలా ప్రమాదకరమైంది అందుకు దేవుడు దాన్ని లోపరచుకోటానికి పరిశుధాత్మ అభిషేకం ఇచ్చిండు అనేక విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఆయన సత్యాన్ని నడిపించగలడు ఆయనకు ఆదరణ ఇవ్వగలడు ఈయన పరిపూర్ణంగా మార్చగలడు ఈను నడిపించగలడు ఆయన దహించు అగ్ని నీలో అగ్ని మండించగలడు నీ హృదయమనే బలిపెట్టే ఎప్పుడు అది మండు ఆయన మండుతూ నీ నీలో ఉన్న ఆ దేవుని యొక్క ఆసక్తిని రే రేపెక్కించేవాడు పరిశుధాత్ముడు విధంగా చెప్పాలంటే నీ పిలుపుని జ్ఞాపకం చేసేవాడే పరిశుద్ధాత్ముడు నువ్వు ఎలాంటి పిలుపు దేవుడికి ఇచ్చిండో ఎలాంటి పరిచయక వరకు దేవుడిని నడిపించిండో అది జ్ఞాపకం చేసేవాడే పరిశుద్ధాత్ముడు ఈ ఈ పరిశుధాత్ముడు మనకి ఇవన్నీ మనకు జ్ఞాపకం చేయపోతే ఈ రోజు మనం అంతా దేవునికి ఏ పిలుపు ఇచ్చిండో నువ్వు దేవుడు మనకి ఎలాంటి నడిపింపు ఇవ్వాలనుకున్నాడు కూడా మర్చిపోతాం మనం ఎందుకంటే ఆ అనుభవము ఆ నడిపింపు మనకు లేకపోతే ఎట్టి పరిస్థితులు కూడా మనం చేయడం క్రైస్తవులుగా జీవించడం అంత కష్టపని కష్టతరమైన పని ఏం కాదండి క్రైస్తవులు ఎవరైనా జీవించవచ్చు మతపరంగా జీవిస్తున్న మనుషులు మేము క్రైస్తవులు చెప్పుకున్నారు కానీ పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే ఆయన శక్తి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నూతనమైన పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవుని కొరకు నాజి చేయబడ్డ జీవితం జీవించలేవు దేవుని ఆత్మని నిన్ను ఆ పరిపూర్ణతలు నడిపించగలదు శరీరమైన జీవితం నుంచి నేను తప్పించగలదు ఇను పరిపూర్ణతలు నడిపించగలదు ప్రతి దాని మీద పాప మీద అసహ్యం పుట్టించగలదు ఇన్ను సరైన మార్గంలో సత్యంలో మన మార్గంలో నేను నడిపించగలడు అనేకులు పాపాలు ఒప్పించుకోలాగన ఆయన పనిచేయలేడు నీతో పాటు వాక్య పరిచయం చేస్తున్నప్పుడు వాక్యం బయలుపరచబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మను అక్కడ కార్యం చేస్తాడు ఆయన నువ్వు కలిసి ఆయన నువ్వు కలిసి అక్కడ కార్యాల జరుగుతాయి మన సొంత శక్తి కాదు పరిశుద్ధాత్మ లేకపోతే అక్కడది అది అది దేవుడి కార్యమే కాదు అందుకో అపోస్తులలో కూడా ఈరోజు మనుషులు ఏ రక పునాదుల మీద కట్టబడిన జీవితం ఎవరు వేసిన మీద కట్టబడతారు కానీ అపోస్తులు ప్రవృత్తి పునాదుల మీద కట్టబడతారు చాలా తక్కువ మనుషులు మనుషులు విగ్రహాలు చేసుకులాగా జీవిస్తున్నారు ఈ రోజు కాబట్టి ఆయన చెప్పింది ఏంది ఈ రోజు మనం ఏం చేస్తున్నాం వాళ్ళు ఎవరైనా కావచ్చు ఎంత వారానా కావచ్చు ప్రభు ఏం చెప్పిండో ఈరోజు మనం ఏం చేస్తున్నాం అది మనం గ్రహించాల ఒక దశ వరకే అది బయలుపరచబడింది వాళ్ళకి కాబట్టి దేవుని కొరకు సజీవంగా అర్పించబడ్డ జీవితంలో మనం ఉండకపోతే ఇది చాలా చాలా భయంకరమైన జీవితం క్రైస్తవులుగా ఉండొచ్చు మనం క్రైస్తవులుగా జీవించవచ్చు కానీ దేవుని ఆత్మ లేకుండా జీవించలేము అందుకే దాదరాజు అంటున్నాడు ప్రభా నీ పరిశుద్ధాత్మను నాలుగు తొలగించొద్దు ఎందుకు అన్నాడు ఆ మాట నేను ఎట్టైనా బ్రతకగలను గానీ నాకు ఏమన్నా ఏం లేకపోతే బ్రతకలగాను కానీ పరిశుధాత్మ అభిషేకం లేకపోతే నేను బ్రతకలేనయ్యా ఎందుకు అనంటే దేవుని ఆత్మ నీకు సంపూర్ణంగా నేను దేవుని ఆత్మ నీళ్ళు ఉంటే నువ్వు పాపం జీవి పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధుడైన ఆయన పరిశుద్ధుడు ఆయన వచ్చినప్పుడు మన అంతా పరిశుద్ధత వస్తా ఉంటది పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తా ఉంటాం మనం ఆయన కొరకు సంపూర్ణంగా పర్షదాత్మ అభిషేకం ఉన్న వాడికి ఎక్కడ తెగింపు ఉంటుంది అండి ఎక్కడ వృక్షం పౌరుషం దేవుని పట్ల ఆసక్తి ఉంటది ఎన్ని శ్రమలైన వాళ్ళు జయించగలరు వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోరు అందుకు తన ఆత్మ దేవుడు మనకి ఎందుకు ఇచ్చినంటే శిష్యులకు ఎందుకు ఇవ్వలేదు అప్పుడు యేసు ప్రభు వాళ్ళతో పాటు ఉండడు వాళ్ళతో పాటు యేసు ప్రభు ఉండడు అవసరం లేదు ఎందుకంటే ఆయన కొన్ని పడే అందుకే శాస్త్రులు పరిచయాలు ఒక ప్రశ్న ఇస్తారు అందరూ ఉపవాసం ఉంటున్నారు వదకురా నీ నీ ఎందుకు ఉపవాసం ఉంటుంది అంటే అది ఉపాసే టైం కాదు పెళ్లి కుమారుడు వాళ్ళ నుంచి కొనుపడి దినములు వస్తాయి అప్పుడు వాళ్ళు ఉపాసం చేస్తారు ఇప్పుడు చెయ్యరు అంటారు ఎందుకంటే ఎప్పుడు ఉపాసం చేయాలా పెళ్లి ఆయన వాళ్ళతో ఉపవాసం అవసరం లేదు పెళ్లి కుమారుడు వాళ్ళ నుంచి అప్పుడు వాళ్ళు ఉపాసం చేస్తారు వాళ్ళు ఉపాసం చేసిరంటే ఊ అందుకే ఏసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు శిష్యులతో చెప్పిండు పరిశుధాత్మని ఓ పొందండి అని ఊదిండి ఆయన పరిశుధాత్మని పొందమన్నాడు పొందుకోమన్నాడు కాబట్టి ఈ రీతికి మనం అర్థం చేసుకోవాలి దేవుని చిత్తాన్ని కాబట్టి సజీవ యాగంగా సమర్పించుకోవటం అంటే దేవుని చిత్తాన్ని సంపూర్ణ నెరవేర్చడం అందుకే ఎవరైనా చదవచ్చు వాక్యము టై సమయం మనకు సేవ్ అవుతుంది కాబట్టి అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో పౌలు ఆ తపన ఆయన ఆయన దేవుని చిత్తం పట్ల ఆయనకున్న ప్రణాళిక ఆయనకున్న ఆయన తగు నుంచి పొందిన పరిచర్య కొరకు ఆయన ఎట్లా తాపత్రండు అపస్సుల కార్యము ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో ఎవరైనా చదవచ్చు చూడండి పౌల్ గారు ఇక్కడ చెప్తున్న మాట అయితే దేవుని కృపా సవార్తను గుర్చి సాక్ష్యం ఇచ్చి నేను ప్రభుైన ఏసు పొందిన పరిచర్ను తుది వరకు నా ప్రాణము నాకు ఏమాత్రమూ ప్రియమైనగా ఎంచుకుని లేదు గారు ఎందుకు మారు చెప్తున్నాడు అంటే ఆయనలో ఉన్న ఆయన ఆయన చేసిన పౌలు జీవితంలో అతి పెద్ద రహస్యం ఏం తెలుసా తన జీవితంలో ఉన్న రహస్యం తన జీవిత రహస్యం ఏం తెలుసా ఇదొకటే ఎన్నో ఉన్నాయి చాలా ఎన్నో ఉన్నాయి కాని ఆయన ఒక్కసారి చూడండి దేవుని కృపాసవాతనకు వచ్చి సాక్ష్యం ఇచ్చేందు ఎప్పుడు కూడా నా పరుగు వెనక తీయలేదంటాడు ఆయన అంటే కృప అంటే ప్రేమ అంటే పాపముల ఉన్న వాడికి కృప అవసరం కదా క్షమించే తత్వం అన్నట్టు ఆ సువార్తను వచ్చి సాక్షించటేందు నా పరుగు నేను ఎప్పుడు కూడా వెనక సువార్త పట్ల ఆయన అంత ఆసక్తిగా గొప్ప యువాంజీలిస్ట్ అంటే పౌలు గారే అందరు చేసిన సువార్త కానీ ఆయన త్యాగము క్రీస్తుని పోలు నడుచుకోవటం ఎగ్జాక్ట్లీగా అచ్చు గుద్దినట్టు కేసు ప్రభుత్వం పోలి నడుచుకోవడం అప్పూస్తున్న పౌలు అందుకే నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్ను పోలు నడుచుకోమనంటే ఆ మాట ఎవరు చెప్పలేరు కానీ ఎందుకు అంతగా అంటే అంతగా యేసుప్రభు జీవితంలో జరిగిన పత్తి పత్తి దశలో పౌలు గారి జీవితంలో జరిగిందని మనం చూస్తే అయిన ఆయన ఎదుర్కొన్న శ్రమలు గాని ఆయన పొందిన దెబ్బలు గాని అన్నీ కూడా మన ప్రభులాగానే కనిపిస్తా ఉంటాయి అంటే సంపూర్ణంగా ఆయన త్యాగం చేసుకునే తన తన జీవితాన్ని దారబోసింది దర్శనం చూసింది అంతే ఒకే ఒక దర్శనం చూసి తన జీవితాన్ని సంపూర్ణంగా త్యాగం చేసుకోండి త్యాగపరితమైన జీవితం లేకపోతే ఏం లాభం చెప్పండి అంటే మనం ఆ రీతిగా మనం వాక్యం చెప్తుంది కాబట్టి మనం అట్లా తయారు కావాలా అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు వాక్యం ఈ రీతిగా ఉంది ఇట్లా ఉంటే మనం మనం ఇట్లా తయారైతే ఎంత బాగుంటది అదే పౌరు ఆత్మ ఆ రీతికి ఘోషిస్తుంది చూడండి నేను ప్రభుల వేసే పొందిన పరిచర్యను తుదముట్టించాలా ఎలాంటి పరిచర్య తండ్రి నాకు ఇచ్చిందో దేవుడు నాకు ఇచ్చిండో ఏసు ప్రభు ఆ పరిచర్ నేను దాన్ని కంప్లీట్ చేయాలా అది ఇన్కంప్లీట్ కావద్దు అని ఆయన పరిగెత్తుడు ఆ రోజు ఆ రోజు నడిచిన పరుగు తన మెడ మీద కత్తిబడేంత అత సాక్షి ఆ పరుగు ఎప్పుడు కూడా ఆయన ఆపలేదు ఈరోజు మన జీవితంలో అన్ని అన్ని సబ్దంగా అన్ని బాగున్నప్పుడు మనం సేవ చేస్తూ ఉంటాం అన్ని బాగున్నప్పుడు ఎవరైనా సేవ చేస్తారు కష్టాలలో బాధల్లో హింసలలో కరువులు ఉపద్రావాల్లో ఆయన కొరకు నిలబడి అపోసం నిలబడరు ఆ రీతిగా మనం గట్రా నిలబడాల ఇవన్నీ మనకి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మను మనకు ఆదరణగా ఉండి ఆ శ్రమలు అన్నింటించి స్వనాయసంగా మన ఉంటాడు ఆదరణ కలిగిస్తూ ఉంటాడు ఆ ఆనందము ఆ విధానంలోకి ఎప్పుడు ఆ రుచిలో మనకి ఎప్పుడైతే మనం పోతామో దేనికి కూడా భయపడు నీ భవిష్యత్తు గురించి భయపడవు కాబట్టి పౌలు గారు జీవితము ఆ రహస్యమదన్నట్టు ఆయన ఏ పరిచయ అయితే పొందుకున్నాడో దేవునించి పొందుకున్నాడో అది తుద ముట్టించేంత వరకు ఆయన ప్రాణానికి కూడా వెనక అంటే ప్రాణం అంటే తీపి ఉండదు కదా చాలా మందికి అమ్మో నాకేమైనా అవుతుదేమో ఏమైనా కొడతాయేమో ఏదైనా అవుతుదేమో నాకు ఆరోగ్యం బాగాలేదు ఆ వాతావరణం పడుతుందో పడదో ఈ రకమైన భయాలు ఉంటాయి కదా మనుషుల్లో అంటే నువ్వు ఇంకా సంపూర్ణంగా సమర్పించుకోలేదు ఇంకా నీకు భయము ఇవన్నీ నీకు నీలో ఉన్నాయి అంటే ఇంకా నువ్వు చచ్చిపోలేదు ఇంకా మన సజీవ యాగంగా ఆయన అలాంటి సమర్పించుకోకపోతే అది అది కాదు అని చెప్తున్న గారు ఇటు సేవన మీకు మంచిది ఇటు సమర్పించుకునే సేవ మీకు మంచిది లేకపోతే దాని అర్థం చెప్పలే లేకుంటే మంచిది కాదన్నట్టే కదా అందుకే రెండో వచ్చిన ఆన్సర్ ఇస్తుంది ఈ లోక మర్యాదను అనుసరించొద్దు ఉత్తమను సంపూర్ణమైన అనుకూలమైన దేవుని చిత్తం మీరు పరీక్షించండి అవి కాదు చూసేది ఆయన చిత్తం ఏం చెప్తుంది దేవుని చిత్తంలో మనం ఎక్కడున్నాం ఆయన ప్రణాళికలో మనం ఏ ఏ వైపు ఏ భాగంలోనూ ఏ దశలో దేవుడు మనల్ని పెట్టిండు అనేది పరీక్షించి అప్పుడు మనం సేవ చేయాల అంటే అప్పుడు చేయొద్దా బ్రదర్ అనొచ్చు సేవ చేయి సువార్త ప్రకటించు కాని పౌలు గారు అంటారు నేను గాలిని చూసి పరిగెత్తలేదు వేలు వల్ల నేను పరిగెత్తలేదు విశ్వాసం ద్వారా నేను పరిగెత్త అంటాడు వల్ల గాక విశ్వాసం ద్వారా నేను నడుచుకుని అంటాడు అంటే ఆయన తెలుసు ఆయన పిలిపోయిందో తెలుసు ఆయన విధానం మీద తెలుసు ఆయన గురి తెలుసు కాబట్టి ఈ తాత్పర్యం కలిగిన మనం కూడా దేవుడు మనకు అలాంటి తాత్పర్యం ఇస్తే ఆ రీతి నడిపిస్తాడు లేకుంటే దేవుడికి వేరుగా ఉంటే అది దేవుడికి బయలుపరుస్తాడు కాబట్టి చూడండి సజీవయాగం అంటే క్రైస్తవ జీవితంలో ఒక భాగం కానీ ఎట్లా చూడండి తగ్గింపు జీవితం ఉండాలా క్రీస్తుంపులు నడుచుకోవాలా నిన్ను నువ్వు తగ్గించుకోవాలా నీలో గహము అహము గర్వము ఎప్పుడు కూడా రావద్దు యువకులకు ఉంటాడు గంటల గంటల వాక్యాలు చెప్తా ఉంటారు గొప్ప గొప్ప ప్రసంగాలు ఇస్తూ ఉంటారు కానీ ఏ రోజు కొంచెం కూడా తగ్గింపు ఉండదు చూడండి ఇవన్నీ మనలో ఉంటే దేవుడు ఎట్లా మనము ముందుకెళ్లగలం ఏ రీతిగా కాబట్టి యేసు ఒక బలి అర్పణ ద్వారా ఆయన ఆయనలాగనే మనము చేయాలంటే క్రీస్తులాగనే సేవ చేయాలని క్రీస్తు లాగా ఉండాలని మనం ప్రయాస పడుతుంటాం కదా తప్పులేదు కానీ ఆయన ఎలాంటి ప్రయాసం పడిండు ఎట్లా చేసిండు తగ్గింపు తగ్గించుకున్నాడు తర్వాత తను తను రిక్తులుగా చేసుకుండు పరిచర్య చేసిండు శిష్యులు పాదాలు గడిగిండు ఎన్నో చేసిండు ఆయన ఈ రోజు మనుషులతో మనుషులు సమాధానం పట్టం అంటే పని కాదండి సమాధాన పడివారు దేవుని కుమారులు అంటే సమాధానమే ఉండదు ఎట్లయితారు దేవుని కుమారులు వాక్యం చెప్పినంత మాత్రం దేవుని కుమారుడు కాదు కదా సమాధానం లేకపోతే ఆ రీతిగానే చూడండి క్రీస్తు వాళ్ళే కాబట్టి అందుకే పేతురు ఒక విషయం చెప్తా ఉంటాడు అక్కడ రెండో పేద రాసిన పత్రిక ఆ ఒకటో అధ్యాయం పన్నెండు వచ్చిన పదమూడు వచ్చిన చూస్తే చూడండి ఈ సంగతులన్నీ కూడా ఎవరైనా చదవచ్చు నేనన్నీ ప్రింట్అట్ తీసుకున్నా గానీ మనకి ఈ ఒక వర్షం పేతరు రాసిన రెండో పత్రిక ఎవరైనా చదవచ్చు నేను వాక్యాన్ని ముగించేస్తా టైం కూడా అయిపోయింది పేతరు రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలలో కాబట్టి తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడినను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధంగా ఉన్నాను మరియు మన ప్రభు అయిన మరియు మన ప్రభు అయిన నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చినా ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మను రేపు న్యాయమని ఎంచుకొంచున్నాను స్తారు మొదట ఇరవై పన్నెండు వచ్చిన ఏం చెప్తుందంటే ఈ సంగతులు మీరు తెలుసుకున్న సత్యంలో మీరున్నారని మీరు తెలుసుకున్నా గానీ ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తుంటే చాలా మంది మాకు తెలుసు బ్రదర్ వాక్యం మాకు అన్ని తెలుసు బ్రెదర్ అంటారు అన్ని తెలుసు అంటే నీకు ఏం తెలీదు ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసు అని ఇంకా మన సొంత గుడారాన్ని విడిచిపెడతలేం మనం మన సొంత గుడారం నీ శరీరం నీ శరీరాన్ని విడిచిపెట్టాలా నీ శరీరాన్ని సంపూర్ణంగా ఆయన సమర్పించాలా నీలోనే ప్రతి అణువు ప్రతి పత్తిది నువ్వు వాడే ప్రతి బ్రెయిన్ నువ్వు నువ్వు వాడే ప్రతి తలంపులు సమస్తాన్ని ఆయనదే ఆయనకి సమర్పించాల చూడండి ఒక బ్యాంక్ లోన్ కావాలంటే ఎన్నెన్నో ప్రయాసాలు పడతా ఉంటాం కదా వాడి దగ్గర పోతే దగ్గర ఆ సర్టిఫికేట్ ఈ సభ ఎన్నో అబద్దాలని ఏదో చేసి మొత్తానికి లోన్ సాధిస్తాం నీ బ్రెయిన్ నీ పలుకుబడి ఉపయోగించి నువ్వు లోన్ కొడతావు మంచిదే కానీ అదే ప్రయత్నము అదే జ్ఞానము అదే తలంపు అదే బ్రెయిన్ అదే తపన అదే పరితాపము దేవుని సువార్త చెప్పట్లో ఎందుకు మనుషులు కలగట్లేదు ఈరోజు ఒక అన్నిటి పోతా ఉంటే వాడికి శువార్త చెప్పలేని స్థితులు మరి ఎవరు వాళ్ళకి చెప్పాలా శువార్త అంటే చూడండి ఇక్కడ వాక్యం చెప్తుంది సెల్ఫ్ అన్నట్టు అది అంటే ఈ మీరు సత్యం తెలుసు ఈ రోజు క్రైస్తవుల్లో ఎక్కు నమ్మేది అదే మాకు వాక్యం తెలుసు అన్నీ తెలుసు నువ్వు నువ్వు మాకేం చెప్పేది సరే ఒకటే కానీ ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తుండడు పేతురు గారు ఎందుకు జ్ఞాపకం చేస్తుండో దేవుడు నా గుడారాన్ని విడిచిపెట్టాలా దేవుడు చెప్తున్నాడు పేతురు గారితో పేతురు ఎంతకాలం నువ్వు నీ గుడారాలో ఉన్నావు ఇప్పుడు నువ్వు రావాలా ఎంతకాలం గుడారాలో ఉంటూ ఎంతకాలం గొంగల్పురి లాగా ఉంటూ గొంగల్ ఎప్పుడైతే మనసు మారటం అంటేంది తెలుసా గొంగల్పూరి అనుభవం గొంగల్ అంటే ఆ పాత స్వభావాన్ని ఆ పురుగు వికృతంగా ఉంటది అది ఎప్పుడైతే అది పగలగొట్టుకుని ఆ పాత శరీరాన్ని పగలగొట్టుకుని బయటకు వచ్చేసరి కింద పడిపోతే అప్పుడు మంచి చీతాకోప చెలుకలాగా పైకి ఎగిరిపోతుంది రూపాంతర అనుభవం నట్టు అది ఇంకా గొంగలి కొన్ని చచ్చిపోతాయి అక్కడే అవి బయటకు రావు అవి అక్కడే తిని తిని ఆకులు తిని తిని అక్కడే ఉండి చచ్చిపోతాయి కొన్ని మటుకు అవి పగలగొట్టుకుని బయటకు వస్తాయి పేతురు అదే జ్ఞాపకం చేస్తున్నాడు మన గుడారం విచ్చిపెట్టాలా శరం ఈ శరం గుడారం ఈ శరీరక విధమైన జీవితం సెల్పు నా కుటుంబం నా పిల్లలు నాది అంత నాది నాది అంత అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ క్రీస్తు కార్యాలను చూడరు ఈ రోజు అట్లా ఉందన్నట్టు కాబట్టి అందుకు ప్రభు ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని వాచనలను బట్టి నేను మిమ్మల్ని బతికాలనుకుంటున్నాడు ఇటు సేవ మీకు యుక్తమైంది కాబట్టి నా గుడాల విడిచి ఆయన గుడాలలో ఉండి ఇవన్నీ జ్ఞాపకం చేయగలం ఎప్పుడైతే మన శరీరం అయిన గుడారం నుంచి బయటకు వస్తామో దేవుని గుడారంలో అంటే దేవుని సన్నిధిలోకి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేయబడతాయి మీ మనసులో రేపుటంటే దేవునికి పర్షదాత్ముడు మనల్ని రెచ్చగొడుతున్నాడు అంటే మీరు సత్యం తెలిసి కదా కానీ ఇప్పుడు ఇప్పుడు వినండి మీరు ఇంకా పాత జీవితం పాత గుడాలనున్నారు ఇప్పుడన్నా బయటికి రాండి చూడండి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దుకున్నారు ఎక్కడ చూసినా రెండు వేల ఇరవై ప్రభు చెప్పిండు డెబ్బై మంది పన్నెండు మంది అందరి శిష్యులు ఏర్పరిచి ఇద్దరిద్దరు పంపిస్తూ పోత విస్తారంగా ఉంది కానీ పని వాళ్ళు పోత అంతకంతకు పెరిగిపోతుంది కాని అంతకంతకు పని వాళ్ళు తగ్గిపోతున్నారు ఎందుకు ఈరోజు సేవకులు లేరా చూడండి పోత విస్తారంగా ఉంది పనివారు కొద్దుకున్నారు ఎందుకు పనివారు కొద్దుకున్నారు మనం అర్థం చేసుకోవాలా పని లేరా పని వాళ్ళని ఇది మనం అర్థం చేసుకోవాలా చూడండి ఎంతకాలం మనం ఈ గుడారలో ఉంటాం ఆయన గుడారం రావాలా అప్పుడే మనము మొదట మన జీవితము సెల్ఫ్ అనే దాని నుంచి మనం బయటకు రావాలా తర్వాత ఆయన గుడారంలోకి మనము వెళ్లాల సజీవయాగ జీవితము బలిపేట అనుభవం కదా అందుకే యేసుప్రభు అంటాడు మత్యసు వార్త ఇరవై పదహారో అధ్యాయం ఇరవై నాలుగు ఎవరైతే నన్ను వెంబడింపగడతారో శిశువులు చూసి మాట్లాడాడు తను తాను ఉపేక్షించుకుని తన శిలువుని ఎత్తుకుని నన్ను వెంబడించాలన్నాడు శిలువుని ఎత్తుకుని వెంబడించడం అంటే ఏందో తెలుసా ఏసీ ప్రభు ఎట్లా చేసిండో ఆయన ఎంబడించే వాళ్ళు అట్లనే చేయాలా ఆ రీతిగా చేయాలా ఉపేక్షించుకోవటం అంటే రిక్తులుగా చేసుకోవటం నిన్ను నువ్వు సంపూర్ణంగా ఆయన సమర్పించుకోవటం కాబట్టి కాబట్టి మన మనసులో రూపాంతం పొందాలా కాబట్టి ఈ వాక్యాన్ని మన జీవితంలో ఎట్లా ఉండాలా వాక్యం అనేది మన మన మన మనసుకి దాన్ని అవలంబించుకోవాలా మన మనసు ఎప్పుడైతే మారుతుందో మన మనసు ఎప్పుడు మారుతుందో తెలుసా మనము వాక్యం విన్నప్పుడే ఆ వాక్యని మన జీవితంలో పాటించినప్పుడే ఈ రూపాంతర దశ ప్రతి దినం మనం క్రీస్తు వల్ల జీవించటం ఇది ఒక దినము సమర్పించుకొని పోయేది కాదు ప్రతి దశలో ఆత్మల కొరకు ఆత్మల విజ్ఞాపన కొరకు మనం త్యాగం చేసుకుని జీవించాల చివరికి ఈ అనుభవం మనకు ఎట్లా వస్తుందంటే కేవలం దేవుని ద్వారానే పరిషాత్మని ద్వారానే మన సొంత శక్తితోని దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం మన సొంత బలంతో దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం మోసే ప్రవక్తైన మోసే ఆయన ప్రయత్నించండు కానీ ఆయన వల్ల కాలేదు కాబట్టి సొంత శక్తితోటి సొంత దాని మీద దేవుని చిత్తాన్ని ఎప్పుగా మనం నెరవేర్చలేము కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఏసు ప్రభు ఎరిశిలిమ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక చూచక్రియలు చేసింది ఆయన యోహన్ సువార్త రెండో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన చూస్తే ఆయన కొన్ని అద్భుతాలు చేసిండు అక్కడ ఆ ప్రాంతంలో అయితే చాలా మంది కూడా ఆయన చేసే అద్భుతాల కొరకు ప్రయాసపడింది కాని ఆయన ఆయన ఎవరు కూడా కోరుకోలేదంట ఆయన వాళ్ళు వశం చేసుకోలేదంట ఆయన వాళ్ళ వశం కాలేదంట ఎందుకు చెప్పండి ఈరోజు అద్భుతాల కొరకు దేవుని సేవ పరిచర్య అంటే చాలా మంది చూస్తున్నాం మనం కాబట్టి వాళ్ళకు తెలియదు పాప విధానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ అద్భుతాల కొరకు ఏదో చెయ్యాలా భారం తపన అది వేదన అంతా బాగుంది కానీ నీ సొంత శక్తి కాదు నీ సొంత ప్రవేశం అది ఇంటెలిజెంట్ కాదు అందుకే ఆయన ఎందుకు వారు వర్షం పరచుకోలేదు అంటే ఎవరు కూడా వేసుకోవాలని కోరుకోలే ఆయన కార్యాలను కోరుకుంటున్నారు ఆయన వాక్యాన్ని వాడుకుంటున్నారు ఆయన చేసి అద్భుతాలు వాడు తీసుకుంటున్నారు అన్ని చేస్తున్నారు కానీ ఆయన కోరుకోలేదు ఆత్మీయ స్థితిలో మనం అర్థం చేసుకుంటే ఈ రోజు ఆయన వాక్యాన్ని బోధిస్తున్నారు ఆయనను ప్రకటిస్తున్నారు ఆయన నామం ప్రకటిస్తున్నారు అన్ని చేస్తారు అన్ని చూస్తున్నారు కాని ఎవరు కూడా ఆత్మ రూపైన పరిశుద్ధాత్ముడు ఆయన ఎవరు కూడా కోరుకోలేదు ఆయన ఎవరు కూడా వాళ్ళ వశ పచ్చుకోలేదు వశం కావాలంటే నువ్వేం చేయాలా ఆయన ఆహ్వానించాలి మన జీవితంలోకి మన హృదయంలోకి ఆహ్వానించాల కానీ పరిశుద్ధాత్ముడు ఆయన నేను ఎట్లా ఆహ్వానిస్తా తెలుసా క్రైస్తవ జీవితంలో వాక్యం చెప్పేటప్పుడు పర్షుదాత్మ దేవ ఈ వాక్యం నాతో మాట్లాడ నేను ప్రార్థన చేస్తాను మంచిగా అంతవరకు ఆయన సరే ఆయన ప్రార్థన చేసినావు కాబట్టి ఆయన వింటాడు వినేసి నీకు సహాయం చేస్తాడు తర్వాత ఆయన ఏం చేస్తాడు వెళ్ళిపోతాడు కానీ ఏసిన చెప్పలేదే మీ యొద్ద ఎల్లప్పుడు ఉన్నటకు ఆదరణకర్త నేను మీకు మీ యద్దకు పంపిస్తాను ఎల్లప్పుడూ ఎల్లప్పుడు ఉన్నటకు ఆయనను నేను మీ యద్దకు పంపిస్తాను అన్నాడు ప్రవే ఆత్మ అంటే ఏసుప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు అయ్యి కానీ ఆయన ఆహ్వానం అయిన తర్వాత ఆయన వచ్చిండు ఎల్లప్పుడు ఉండడానికి ప్రతి దినం నీళ్ళు దేవుని ఆత్మ పరిశుధాత్మ నేను నడిపించాలి అప్పుడే నూతనంగా మార్చబడుతూ రూపాంతర దశకి వెళ్ళిపోతావు కాని ఈరోజు అక్కడ వాళ్ళు ఏసుప్రభును కోరుకోలే అంటే ఏసుప్రభును కోరుకోలే ఆయన ఆత్మను కోరుకోలే ఆయన కోరుకోలే ఆయన కార్యాలయం ఆయన ఉంటే చాలు అనేది మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఎందుకు వాళ్ళ హృదయంలో దేవుడికి చోటు ఇవ్వలేదు వాళ్ళ హృదయంలో దేవుడికి చోటు లేదు అయ్యవరికే గెస్ట్ లాగా అంతే ఆయన గెస్ట్ అంతే గెస్ట్ వేరు వాళ్ళు వేరు చూడండి ఆ రీతిగానే చూడండి చోటు ఇవ్వలేదు మన దేహము దేవుని ఆలయం మీ దేహము దేవుని ఆలం మీలో దేవుని ఆత్మ నివసించడాన్ని మీరు ఎరగరా అనడం లేదా పౌల్ గారు అంటే దేవుని ఆత్మ నిలో నివసించాలా పరిశుద్ధాత్మని నీలో నివసించాలా అప్పుడే ఆయన సమస్తాన్ని నీకు బోధిస్తాడు కాబట్టి ఆయన చివరి దినాల్లో ఆయన రాకడ దినాల్లో కాబట్టి దేవుని సహాయము దేవుని నడిపింపు మన లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవులుగా మనం జీవించవచ్చు కానీ దేవుని శక్తి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము జీవించలేము కాబట్టి చివరిగా ఆయన చెప్పే మాట చివరిగా ప్రభు ఏమీ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు సజీవయాగంగా సంపూర్ణంగా మనం ఆయన సమర్పించుకోవాలి ఇట్టి సేవ మీకు యుక్తమైందన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపు దేవుని నడిపింపు లేకపోతే ఎట్టి పరిస్థితులు కూడా మనము దేవుని కార్యాలయం చేయలేవు కాబట్టి ఎన్నో సాక్ష్యాలు మన ఎన్నో చోట్ల ఎన్నో సాక్ష్యాలు ఈ చివరి దినాల్లో పరిశుధాత్ముడు ఆయన అంత్య దిన సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాడు కాబట్టి పరిశుధాత్మ కొరకు మనం కనిపెట్టాల ఆ వాక్యం నేను రాసుకున్నా ఇప్పుడు మనకు సమయం లేదు కాబట్టి చివరిగా సమయ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చదవండి నేను వాక్యాన్ని ముగిస్తాను దానికి ముందు ఇర్మియా గంధం ఇర్మియా గంధము పదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినము తర్వాత మొదటి సమయోలు గ్రంథము పదో అధ్యాయం ఆరో వచ్చినం ఈ రెండు వచనాలను చూసి నేను వాక్యాన్ని ముగిస్తా టెంపరీగా ముగిస్తాను నేను సమయోలు గ్రంథము మొదట ఇర్మియా గంధం మొదట ఇర్మియా గంధము పదో అధ్యాయం ఇరవై మూడో వివరణ చాదవచ్చు త్వరగా తమ మార్గము ఏర్పరుక ఏర్పరుచుకున్నటకు నరు వశంలో లేదనియు మనుషులు తమ ప్రవర్తనయందు సన్మార్గము ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేనెరుగుతు ప్రభు మాట్లాడుతు దేవుడు మాట్లాడుతుండ మన తండ్రి వాళ్ళు మంచి మార్గం వాళ్ళ వశంలా లేదంట సన్మార్గంలో నవ్వుటకు వాళ్ళ వశంలో లేదంట ఎందుకంటే మనిషి ప్రశ్నించిన మనిషే కదా శరీరమైన వాడు శరీర స్వరమైన జీవితాన్ని పరిపక్వం చెంది ఆ శరీరాన్ని అన్నిటి లోపరుచుకొని ఆత్మీయంలో నడిపించాలంటే పరిశుధాత్మ సాయం అవసరం అంటే వాళ్ళ వశంలో లేదా ఎప్పుడు వాళ్ళ వశంలోకి వస్తా తెలుసా నీ శరీరం ఎప్పుడు నీ కంట్రోల్ లో వస్తా అంటే ఆత్మ చేత శరీరక్రి చంపే చంపాలన్న వాక్యం నీకు పరిశుధాత్మ నడిపింపు లేకపోతే అభిషేకం లేకపోతే ఎప్పుడు కూడా నువ్వు శరీరాంతమైన వాటి మీద విజయం పొందలేవు నువ్వు సరైన మార్గంలో సన్మార్గంలో నడవలేవు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది వాళ్ళకి ఎట్లా బావాలో ఎట్లా నేర్చుకోవాలో తెలియదంట తర్వాత సమయంలో గ్రంథము మొదటి సమయంలో గ్రంథము ఎట్లా మంచి మార్లు నడిపిస్తారు నువ్వు జీవించగలవు పరిశుధాత్మ ద్వారానే కాబట్టి పరిశుదాత్మ ద్వారా నువ్వు బయలుపరచబడుతున్నప్పుడు దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఏం జరుగుతుంది వాక్యం చూసి నేను ముగించేస్తాను మొదటి సమయంలో గ్రంథము పదవ అధ్యాయము ఆరో వచ్చినం మొదటి సమయంలో పదవ అధ్యాయము ఆరో వచ్చినం చాలు చాలిస్టర్ అక్కడ ఏం వాక్యం ఏం జ్ఞాపకం చేయబడుతుంది దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ప్రకటన చేస్తున్నప్పుడు కొత్త మనసు వచ్చినందు అనధర్ మ్యాన్ అని ఇంగ్లీష్ లో కొత్త మనసు నీ మనసు మొత్తం మారిపోతుంది ఇందాక చూసిన వాక్యం మీ మనసులు మాల్ని రూపాంతం పొందటం అంటే పరిశుద్ధ ఆత్మ నడిపింపు లేకపోతే ఆయన ఆయన అభిషేకం లేకపోతే దేవుని ఆత్మ లేకుంటే ఎప్పటి పరిస్థితుల్లో నువ్వు రూపాంతర దశకి వెళ్ళలేవు నువ్వు పరిపూర్ణత చెందలేవు ఆయన సంపూర్ణతలోకి మనం పోలేము మీ మనసులు మాని రూపాంతం పొందడం అన్నట్టు ఎట్లా రూపాంతం మన మనసు ఎట్లా మారుతుంది అక్కడ వాక్యం ఏం చెప్తుంది దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏమైతుంది అక్కడ నువ్వు ప్రకటన చేస్తుంటే నువ్వు వాక్యం చెప్తా ఉంటే కొత్త మనసు అంటే సంపూర్ణంగా పరిశుధాత్మను కంట్రోల్కి వెళ్ళిపోతావు అంటే దేవుని ఆత్మ అంటే ఆ ఆ మనసును కలిగి ఉన్నప్పుడు ఆ మనసు ద్వారా ప్రకటిస్తే అనేకులు రక్షణలకు వస్తారు వాళ్ళ మార్గాలు అప్పుడు సన్మార్గంలోకి నడుస్తారు అప్పుడు సరైన మార్గంలో నడుస్తారు అందుకు పరిశుధాత్మ నడిపింపు అవసరం కాబట్టి సజీవ యాగంగా మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలంటే దేవుని అభిషేకం లేకపోతే సంపూర్ణంగా నువ్వు ఆయన కొరకు త్యాగం చేసుకోలేవు ఈ త్యాగపరితమైన జీవితము జీవించడానికే యేసు ప్రభు మన ప్రభుకే పరశుధాత్మ అభిషేకం అవసరం వచ్చింది ఆయనకి నీకు నాకు అవసరం ఉండదా ఆయన మీద దిగి రావటం శిశులతో చెప్పిండు మీరు ఏశీల్యం నుంచి వెళ్ళొద్దు నేను వాగ్దానం చేసిన ఆదరణ మీకు పంపిస్తా అప్పటి మీరు వెళ్లొద్దనడు అప్పటి వరకు వాళ్ళ ఉపవాసండి ప్రార్థన చేసింది ఆ పెంత కోసం దినమందో అప్పుడు నూట ఇరవై మూడు మంది శిష్యులు పోయి పైకి పోయి మేడగది మీదకి ప్రార్థన చేస్తే అప్పుడు పరిశురాత్మ దిగిండు అప్పుడు వాళ్ళు సేవ స్టార్ట్ చేసిండు ఇది బైబిల్ ప్రిన్సిపల్ ఇది నమ్మినా నమ్మపోయినా ఎవరు కాదనగలరు కాబట్టి ఆయన కృపలో మనం భద్రపరచబడి నశించిపోతున్న ఆత్మలను మనం వెతికి రక్షించాలంటే త్యాగం నీ ధనము నీ సమయము నీ డబ్బు నీ జీవితము అన్నిటిని త్యాగం చేసుకుంటే గాని అదే సజీవ యాగం అదే ఆ యాగం చేస్తే గాని ఆయన చేసింది యాగం గొప్ప యాగం చేసిండు మనం కూడా ఒక యాగం చేయాలా ఆయన మనం ప్రేమించిండు కాబట్టి ఇందులో ఆయన మన ప్రాణం పెట్టిండు కాబట్టి ఇందులో ప్రేమ ఉందని చెప్తాడు యోహన్ భక్తుడు ఆ రీతిగానే మనమును మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టి బద్దులుమై ఉన్నాము అని చెప్పినప్పుడు ఎవరు మన సహోదరులు ఎవరి కొరకు మనం ప్రాణం పెట్టాలా మనం ప్రాణం పెడితే ఏమన్నా అర్థం ఆయన ప్రాణం పెడితే అర్థం ఉంది మనెందుకు ప్రాణం పెట్టాలంటే త్యాగం క్రిస్తుబడిన పాటల్లో కొంత భాగమైన నా వంతు నేనన్నా ఆ శ్రమలు ఆ నశించిపోతున్న ఆత్మలు నాకు ఒక బయట ఒక మందు ఉంది లోపల ఒక మంద ఉంది ఏదో మంద కూడా ఉంది ఆయన రెండు మందల కోసం పరిగెత్తు ఫస్ట్ మంద గలియా అనుల ప్రాంతంలో ఆయన పరిచర్ చేసిండు చివరికి ఆయన ఆయనకి ఎరుసలంలో పరిచర్య చేసింది రెండు మందలు కలవాలి కదా ఎంతకాడికి ఒక మందే చెప్పుకుంటూ పోతున్నాం ఈ లోకమంతా రెండో మన దగ్గరికి ఎవరు పోవాలా నువ్వు వెళ్లగలవా నువ్వు అందరికి సిద్ధంగా ఉన్నవా? ఆయన నడిపించే దేవుడు అందుకే అతి దశలో మనం ప్రార్థన పూర్వకంగా ఉపవాస ప్రార్థనలతోటి మనము ముందుకెళ్లాలి ఇక మీదట ఎందుకంటే దుష్టశక్తులు విజృంభించి పనిచేస్తున్నాయి మొన్నొక్క దయ్యం పెట్ట ఒకటి ఎదురయ్యిండి మాకు సువార్త ప్రకటిస్తుంటే ఒకడు కొన్ని ప్రశ్నలు వాళ్ళు ఉంది పెద్ద దయ్యం ఉంది ఎందుకంటే దయ్యాలు ఉంటాయి కదా వాళ్ళు ఉండేది ఏదో కొత్త ఉంటాయి మనం రెచ్చగొట్టడానికి ఏదో ఒక భయంకరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి చూసిండేవాడు కానీ దేవుడు విజయం ఇచ్చిండు మాకు వాడికి చెప్పే సమాధానం చెప్పినాం అక్కడి నుంచి వాడు వెళ్ళిపోయాడు కాబట్టి అలాంటి పరిస్థితులు మనకు వస్తాయి దయ్యాల బట్టి రోగాలు బట్టి వాళ్ళు మనం ఎదురుకు వస్తామంటారు ఏం చేస్తాం మనప్పుడు ఆ పది మంది వచ్చి ఒకరికూడ దయ్యం పట్టుతే అప్పుడు ఏసు ఏం చేసిండు ఎందుకు వాళ్ళు శిష్యుల వాళ్ళ కాలే ఎలగొట్టనికి ఏసు ప్రభావ మూగదయ్యని వెళ్ళగొట్టిండో అప్పుడు దేవుడు కార్యం చేసింది అక్కడ అలాంటి పరిచర్ల్లో మనం ముందు ముందు రోజులు మనకు ఎదురవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ కొరకు మన కనిపెడదాం ఉపాసాలు దాని కొరకు లేదు ఒక వీలైతే ఇంకా మీకు బాగా వీలైతే మన కలిసి ఒక చోట అపోస్తులు గను ఒక దగ్గర కూర్చోండి ఆ మిద్ది మీదకి ఎక్కి ఉపాసం రోజంతా ప్రార్థన చేసిన వాళ్ళు వాళ్ళు రోజంతా చేయలేదు వాళ్ళు కనీసం మూడు నాలుగు నెలలు ఎంతమంది ఎన్ని రోజులు మనకు తెలియదు కనీసం మనం ఒక రోజైనా చేసి అందరం ఆత్మ కూడా కనిపెడితే పరిశుధాత్మ అభిషేకం ఉన్న వాళ్ళ మధ్యలో నువ్వు ఉంటే నీ మీద కూడా ఆత్మ దిగి వస్తుంది కానీ నువ్వు కోరుకుంటలేవు కదా అట్లా కాబట్టి ఆయనను నీ వశపరుచుకోవాలంటే పరిశుధాత్మ నీవు వశపరచుకోవాలా ఆయన ఆయనను వశపరుచుకుంటే నీకు సమస్తం అన్ని దేవుడు ఆయన బయలుపరుస్తారు సర్వసత్తులు నేను నడిపిస్తారు ఆయన వద్దనుకుంటే నువ్వు ఉండిపోతావు నీ స్వంత శక్తి మీద అపోలో లాగా క్రైస్తవజతి ఈరోజు కానీ అపోలో గొప్ప విద్వాంసకుడు కానీ అకులా ప్రెస్కి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి కొన్ని వాక్యాలు చెప్తే విన్నరు అపోలో అహం లేదు తర్వాత శిష్యుల దగ్గర తీసుకెళ్ళాడు అక్కడ విన్నారు చివరికి పౌలు గారు అపోస్తులు కానీ పందొమ్మిది అర్థానికి వచ్చేవారికి కంప్లీట్ గా అభిషేకం ఆయన మీదకి వచ్చి భాషల వరం వచ్చింది పౌలుతో పాటు పోటీపడి సేవ చేసిండ అప్పులో పైన మంది ఉన్నారు ఆయనతో పాటు సేవకులు కానీ ఆయనకి గర్వం రాలే అహం రాలే ఒకవేళ మనలో వస్తుందేమో ఈ రోజు క్రైస్తవుల్లో అహము గర్వము ఎక్కువైపోతుంది ఎందుకంటే మాదే గొప్ప మేమే కరెక్ట్ అని నువ్వు కరెక్ట్ కాదు నేను కరెక్ట్ కాదు వాక్యం ఏం చెప్తుంది అదే కరెక్ట్ వాళ్ళు ఎంత వారైనా సరే దేవుని వాకింగ్ వ్యతిరేకమైన ఎవరైనా కరెక్ట్ కాదు వాళ్ళకి లోపడాల్సిందే కానీ ఇప్పుడు తెలియదు వాళ్ళకి ఒక దినం వస్తుంది ఆలస్యంగా తెలుసుకుంటారు లేట్ గా ఎంత తప్పు పని చేసినవి మేము అని పశ్చాత్తాపడిన అప్పుడు ప్రయోజం ఉండదు కాబట్టి పెద్దవాళ్ళు చెప్తారు కదా సమయం ఉన్నప్పుడే నేడే మనకు అనుకూల దినం ప్రతిరోజు మనం ఆయన ఆత్మ కొరకు కనిపెడదాం ప్రవ్వా నన్ను సజీవయాగంగా ఇంకా నాకేమైనా పాపపు నియమాలు ఏమైనా ఉన్నాయా ఇంకా నాలు ఇంకేమైనా ఉన్నాయా నా పచ్చదనం ఎలా ఉందా లేకుంటే నేను ఇంకా కొన్ని కొన్ని దశలలో కొన్ని బలహీతలు నేను నేను కంప్లీట్ గా ప్రవాటించి విడుదల పొందాలా మీ అగ్నితో నేను కాల్చబడాల ప్రవా నాలో ఎలాంటి అహమో ద్వేషముండదు ప్రవ్వాతమైన జీవితం జీవించాలా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభావా అని మనం ఆయన పాదాలు పట్టుకుని ఒకసారి మనం ప్రార్థించి మనల్ని ఆయన సమర్పించుకొని అలాంటి సేవ ఏ ప్రభు మన కొరకు మన నుంచి కోరుకుంటున్నాడో అలాంటి సేవలో మనం ముందుకెళ్లాలని ఆయన ఆయన పాదాలు పట్టుకుని మనం అడుగుదాం కొంతసేపు మనం ప్రార్థనలో సమయం గడుపుదం పరిశుద్ధుడ తండ్రి కృపామైడ జీవం గల ఏ సయాన్ని నా దేవ నా ఈ సాయంకాల సమయంలోనైనా మాతో మీరు ఉండి ప్రవ మీ ఆత్మ ద్వారా మాకు ఇవన్నీ తెలియజేస్తున్నారు ప్రవ్వా అవునైనా మళ్ళీ ఇంకా ప్రవ్వా సజీవ యాగమైన జీవితం లేదు ప్రవ్వా నాలో లేదు ప్రవ్వా నేను ఒప్పుకుంటాం ప్రవ్వా కనికరించమని ప్రార్థిష్టం నైనా మీ వాక్యం బయలుపరచబడ్డప్పుడు మీ వాక్యం మేము లోబడ్డప్పుడే ఒప్పుకున్నప్పుడే అప్పుడే గాని మీ కనికరం మా మీదకి రాదు ప్రవ్వా అయినా వాళ్ళు ఇంకేమైనా పాత జీవితం పాపపు జీవితం ఉంటే పచ్చిదనం వాళ్ళు ఇంకేమైనా ఉంటే ప్రావ్వా మేము సంపూర్ణంగా మీ అడ్డితో దహించబడాలా ఆ బలిపేట అనుభవం ప్రవ్వా సజీవయాగంగా మేము అర్పించుకోవాలా ప్రవ్వా దేవా ఎ జీవితం మీరిచ్చిందే ప్రవ్వా అయినా ఈ క్షణం వరకు మేము సజీలు కొను కేవలం మీ కృపనే ప్రభావ ఎంతో మంది భూమి నుంచి విచ్చిపెట్టి వెళ్ళిపోయినారు ప్రభావ ఎన్నో కష్టాల్లో బాధల్లో సమస్యలు ఏ ఉన్నా గానీ ప్రవ్వా పత్తి దశలోనే మీరు మా ఒక సాయకలుగున్నారు ప్రభావ మీ కనికెరు మాపై మమ్మల్ని కాచి దేవుడి విషయానికి ఎంతో వందనాలు ప్రభా మీకు మహా సంకల్పంలో మా పాత్ర ఏంది ప్రాభ అని తెలుసుకోవాలా అవులు దేవుని కృపాస్తు వార్త ప్రకటించేందు సాక్ష్యం ఇచ్చేందు నా పరుగు నేను వెనకదీయదన్నాడు నేను ఏసీ వాళ్ళు పొందిన పరిచయం కుటుంబ చూసిన తోరపు నా ప్రాణాన్ని నేను ప్రియంగా ఎంచుకోలేదన్నాడు ప్రాణాలు సహితం ప్రావా వాళ్ళు ఆ రీతిగా అర్పించుకున్నారు ప్రావా మీ కొరకునైనా కానీ మేము ఆ రీతిగా చేస్తలేం ప్రావా మమ్మల్ని క్షమించమని ప్రార్థిష్టమైన ఇంకొక అవకాశం మాకు ఈ ప్రాభా మా జీవితాలి రూపాంతరం తీసుకెళ్లాలా ప్రభావా నైనా మేము ఎక్క ఏ దశలో ఉన్నామో కూడా మాకు తెలియని స్థితిలో ఉన్నాం ప్రాభా నైనా మమ్మల్ని కనికరించమని ప్రార్థిష్టం మేము నూతనమైన అభిషేకం మాకు అనుకరించిన దినదినం ప్రావా మేము మీ వశంలో ఉండాలా ప్రావా మీలో మీలోమే ఉండాలా ప్రావా మీలోమే మేము జీవించాలానైనా మీకు రూపాంతర దర్శకు మమ్మల్ని నడిపించండి మా మనసులు మారాలా ప్రావా అయినా మా క్రొత్త మనసు మాకు రావాలా అది పరిశుధాత్మ ద్వారానే నూతన స్వభావం మాకు కలుగుతుంది ప్రావా లేకుంటే మేము శరీరంగానే ఉంటాం ప్రావా రైతులాగా ఉండిపోతాం ప్రావా కానీ మీ శక్తి లేకుంటే ప్రావా భక్తి ఉండి కూడా శక్తి లేని వారి లాగుండి మీ క్షీణించిపోతాం ప్రావా అయినా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేస్తాము ఈ ఆరాధనలో పాల్గొన్న బ్రదర్స్ ఇస్త కుటుంబీకులు అందరూ మీ జ్ఞాపకం చేసుకుని బలపరచండి ప్రతి ఒక్క బిడ మీరు అభిషేకించండి వాళ్ళ పరిచయం దీవించండి కుటుంబంలో శాంతి సమాధానంగా ఇచ్చండి అయినా ఈ భయంకరమైన దినాలు మేము ఉంటుండగా ప్రవ్వా ఏ రీతిలో ముందుకెళ్ళకపోవాలా ప్రార్థన పూర్వకంగా ఉపాస ప్రార్థన తోట ముందుకు సాగల ప్రవ్వా మమ్మల్ని సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటున్నాం ఈ రాత్రికాల సమయంలో మా ప్రాణాత్మ శైవం సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాం స్వీకరించండి ప్రవ్వా మీ పరిశుభ్రతలను నడిపించి మీ మహిమర్దమ నిలబెట్టుకోండి అయినా ప్రతి చోట మీ కొర మమ్మల్ని అందరినీ సాహసం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించిన నామం తండ్రి ఆ మేన్ మన ప్రభుత్వ యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ కేబిపిఎం గ్రూప్స్తారు కుటుంబీకులందరికీ యూట్యూబ్ లో ఆన్లైన్ వింటున్న ప్రార్థన వాక్యం వింటున్న ప్రతి కుటుంబాలందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేను గాక ఆ మేన్ అందరికీ praise the lord and the king praise the lord praise the lord and the king